పరిశుద్ధుడ పరిశుద్ధుడ ప్రేమ కలిగిన దేవ కృప కలిగిన తండ్రి జీవం కలిగిన తండ్రి ఎనికే వందనాలు తండ్రి ప్రభానికే స్థుతులు నైనా స్తోత్రములు ప్రభా ఈ గడిచిన కాలమంతా తండ్రి ప్రభాని కృపలో మమ్మల్ని కాచి కాపాన్నవ తండ్రి దీవారాత్రములు తండ్రి ప్రభాన్ని కంటి పాప వల్లే కాచి కాపాడి దినంకు తండ్రిని యొక్క నూతనమైన కృప శక్తి బలం ఉత్తేజం అనుగ్రహించినందుకు నా తండ్రి నీకే వందనాలు తండ్రి ప్రభా నీకే స్థుతులు నాయన స్తోత్రములు తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావములు నా తండ్రి ఏసయ్య నీకే యుగయుగములకు కలుగును గాక తండ్రి ప్రభ ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామాన్ని స్థుతిస్తారో తండ్రి అక్కడ నేను ఉంటానన్నా ప్రభా అవును తండ్రి కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో మీరు ఉన్నారని మేము నమ్ముతున్నాం మా మధ్యలో ఉన్నందుకు మీకు వందనాలు మీకే స్థుతులు నాయన స్తోత్రంలో ప్రభా నడి జరిగే ఆరాధన అంతట్లో ప్రభా మీరే తోడుండండి ప్రభా నాయన తండ్రి పాటల ద్వారా తండ్రి మీరు మయమునందండి వాక్యం ద్వారా అని మాతో మాట్లాడండి ప్రభా నాయన ఎవరైతే మా ప్రియులు రాలేదో ప్రభ వాళ్ళందరూ త్వరపడి ఆరాధనలో పాలు పొందేలాగా మీరు నడిపించండి రాని వాళ్ళని కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకొని వాళ్ళని కూడా మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా కాబట్టి దినములు చెడ్డవి కనుక సమయము పోని ఇక సుద్నియోగం చేసుకోమన్నావు తండ్రి అజ్ఞానంతో కాక జ్ఞానంతో నడుచుకోమన్నావు ప్రభా కాబట్టి ప్రతిదినం మీరు నాయన మీ సన్నిధిలో మీ దగ్గర సావాసం చేస్తుంటే ఎన్నో విషయాలు మాకు బయలుపరుస్తున్నారు ప్రభ ఎన్నో విషయాలు మాకు చూపిస్తున్నారు ప్రభా నాయన తండ్రి అలాగే మమ్మల్ని కూడా మీరు సరిచేస్తున్నారు ప్రభా దానిని బట్టి మీ ప్రేమను బట్టి మీకు వందనాలు స్థుతులు నాయన స్తోత్రములు ప్రభ ఈ దినం కూడా ప్రభా నాయన ఆరిదే రీతిగా మీరు మాతో మాట్లాడండి అలాగే ప్రభాయన తండ్రి జరిగే ఆరాధన అంతట్లో ప్రభా మీరే మాకు తోడుండి మీకు మహిమకరంగా ఈ ఆరాధనని జరిగించమని ప్రార్థిస్తూ నజరేడైన ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆ నా ప్రాణమా కృంగి నావు నా ప్రాణమా కిళ కృంగి నావు దేవునివలనా ఎన్నో మేలను అనుభవించే దేవుని వలనా ఎన్నో మేళను అనుభవించే శ్రమలను నీవు అనుభవీ చలేవా స్వల్ప కాల శ్రమలను నీవు అనుభవీ చలేవా జరిగిందని ఏసయ్యను అడిగే అర్హత నీకులేధని సహించి స్థుతించే కృపణికుంటే చాలునులే ఎందుకిలా జరిగిందని ఏ సయ్యను అడిగే అర్హత నీకులేదని సహించి స్థుతించే కృపణికుంటే చాలునులే చాలులు నా ప్రాణమా నాలో ఎందు కిలా కృంగియున్నావు నా ప్రాణమా నాలో ఎందు కిలా కృంగియున్నావు నా హృదయమా ఇంకెంత కాలము ఇంతగనివు నీవు కలవరపడుదు నా హృదయమా ఇంకెంత కాలము ఇంతగనివు నీవు కలవరపడుదు దేవుని ద్వారా ఎన్నో ఉపదేశములు పొందింటివే దేవుని ద్వారా ఎన్నో ఉపదేశములు పొంది ఉంటివే అల్పకాల శోధనలను నీవు ఎదిరించి జయించలేవా అల్పకాల శోధనలను నీవు ఎదిరించి జయించలేవా ఎందుకిలా జరిగిందని ఏ అడిగే అర్హత నీకులేదని సహించి స్థుతించి కృపనీకుంటే చాలునులే చాలునులే నా ప్రాణమా నాలు నీవు ఎందుకిలా కృంగియు నా ప్రాణమా నాలో నీవు ఎందుకిలా కృంగిన్నావు నా అంతరంగమా నాలో నీవు జరిగినవన్నీ గుర్తు చేసుకునుమా నాంతరంగమా నీలో నీవు జరిగినవన్నీ గుర్తు చేసుకోమా దేవుడు చేసిన ఆశ్చర్య క్రియలను మరచిపో దేవుని చేత ఎన్నో ఆశ్చర్య క్రియలను మరచిపోకుమా బ్రతుకు దినమును అన్యూ నీవు ఉత్సాహముగా చేయుమా ఎందుకిలా జరిగిందని ఏ శయ్యను అడిగే అర్హత నీకులేనే లేదని సహించి స్థుతించే కృప నీకుంటే చాలునులే చాలునులే నా ప్రాణమా ీవుందు నీవు కృంగి నావు దేవుని వలనా ఎన్నో మేళను అనుభవించి దేవుని ఎన్నో మేలను అనుభవించి స్వల్ప శ్రమలను నీవు అనుభవించలేవా స్వల్ప కాల శ్రమలము నీవు అనుభవించాలివా ఎందుకిలా జరిగిందని ఏసయ్యలు అడిగే అర్హత నీకు లేనే లేదని సహించి స్థుతించే కృపణి కుంటే చాలు చాలునులే నా ప్రాణమా నాలు నీవు ఎందుకిలా కృంగి నా అలూయ్య థ్యాంక్ యూ బెదర్ బెదర్ ఎవరింకా జాయిన్ అవ్వలేదు సరే ఒక పా హృదయ స్పందనని వే కదా ఏ సయ హృదయ స్పందన ని వే కదా విశ్వమంతనీ నామము గణనీయము విశ్వమంతణీ నామము గణనీయము ఏ హృదయ స్పందనే కదా ఏ సయృదయ స్పందన ని వే కదా విశ్వమంతనీనామము గణనీయము విశ్వమంతనీనామము గణనీయము ఏ హృదయ స్పందన నీవే కదా నీవు కనిపించనీ రోజునా ఒక్క క్షణముక యుగముగ మారేని నీవు కనిపించనీ రోజునా ఒక్క క్షణముక యుగముగ మారేని నీవు నడిపించిన రోజునా యుగ యుగాల తలపు మది నిండిని నీవు నడిపించిన రోజునా యుగ యుగాల తలపు మదినిండేనే యుగ యుగాల తలపు మది నిండేనే ఏ సయ్యా నృదయ స్పందన నీవే కదా ఏ సయ్యా నృదయ స్పందన నీవే కదా విశ్వ ీ నాము గణనీయము విశ్వంతనీ నాము గణనీయము ఏ శనా హృదయ స్పందన నివే కద నీవు మాట్లాడని రోజునా నా కనులకు కరువాయని నీవు మాట్లాడని రోజునా నా కనులకుర కరువాయని నీవు పెదవిప్పిన నీ సన్నిధి పచ్చిక బయలాయనే నీవు పెదవిప్పిన రోజునా ీ సన్నిధి పచ్చిక బయలాయని నీ సన్నిధి పచ్చిక బయలయని ఏ సయనా హృదయ స్పందన నీ వే కదా ఏ సయనా హృదయ స్పందనేకద విశ్వమనీ గణనీయము విశ్వమనీ గణనీయము ఏ శన హృదయ స్పందన నివేకద నీవు వరు ని వేలా నా తలపుల పంట పండుని నీవు వరు ని గవి నా తలపుల పంట పండుని వధువునై చేరగా యుగ యుగాలు నన్నేలు కొందువనే వధువునై నేను నిన్ను చేరగా యుగ యుగాలు నన్నేలు కొందువనే యుగ యుగాలు కొవని ఏ సయ హృదయ స్పందన నీ వే కద హృదయ స్పందన నీ వే కద విశ్వమంతనీ నామము గణనీయము విశ్వమంతనీ నామము గణని ము ఏదయ స్పందన విశ్వమనీ నమము గణనీయము సర్వాందర సద్గుణ శేఖర ఏ సయ్యా నిన్ను సియోనులో చూచేదా పరవశించి పాడుచు పరవల్లు త్రోక్కిద ఏ సయ్యా నిన్ను సియోనులో చూచేదా పరవసించి పాడుచు పరవల్లు త్రోకేదా నా ప్రార్థన ఆలకించువాడా నా కన్నీరు తుడచువాడా నా ప్రార్థన ఆలకించువాడా నా కన్నీరు తుడచువాడా నా శోధనలన్నిటిలో ఇమ్మాలు ప్రైజ్లాడు నీ ముఖము మనోహరము నీ స్వరము మాధుర్యము నీ పదాలు అపరంజిమయము ఏ సయ ప్రాణ ప్రియుడా నిన్ను వీడిక్షణ మైన ఏ సై యాన మనగలన నిన్ను వీడిక్షణమైన నీ ముఖము మనోహరము నీ స్వరము మాధుర్యము నీ పదాలు అపరంజిమయము నీవేనా తోడై నీవే నా జీవమై రుదో నీ నజ్ఞాపికై నీవే నా తోడువై జీవమై నా రుదో నీ నా పిక అను అనువు నీ కృపణి నడు వీడని అనుమంతమై అను అను అని కృపణి క్షిప్తమై నను ఎడు వీడని అనుమంతమై ఏ సై యాన్న ప్రాణ ప్రియుడా మనగలనా నిడినమైనా ఏ సయ్యాణ ప్రాణ ప్రియుడా మన గలన నిన్ను వీడి క్షణమైన నీ ముఖము మనోహరము నీ స్వరము మాధుర్యము నీ పాదాలు అపరంజీమయము ీవే నా శైలమై నీవే నా శృంగమై నా విజయనిజై నా శైలమై నీవే నా శృంగమై విజయని ము అనుక్షణముణ శత్వుకు ప్రత్యక్షమై నను వెనుయ కవిను తిన అనుక్షణముడ శత్రువుకు ప్రత్యక్షమై నను వెడు నీయకమిను తినావు ఏ సయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా వీడిక్షణమైనా ఏ నా ప్రాణ వీడి నీ ముఖము మనోహరము నీ స్వరము మాధుర్యము ీ పదాలు అపరజిమయము నీవేలు నీవే ఆలయమై నా నిత్యత్వమునకు ఆద్యంతమై నీవేలు నీవే ఆలయమై నిత్యత్వమునకు ఆద్యంతమై అమరలోకాన సుందులతో పరిచయమై నన్ను మై మరచినేనేమి చేసేదను అమర సుందులతో పరిచయమై నేను మై మరచినేనేమి చేసేదను ఏ సయ్యా నా ప్రాణ నిను వీడి క్షణమైన ఏ నా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను వీడి క్షణమైన నీ ముఖము మనోహరము నీ స్వరము మాధుర్యము నీ పాదాలు అపరంజిమయము ఏ సయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను వీడి క్షణమైన ఏ నా ప్రాణ ప్రియుడా మన గలనా నిన్ను వీడిక్షణమైన నీ ముఖము మన హరము నీ స్వరము మాధుర్యము నీ పాదాలు అపరంజీమయము హ మీరు వాక్యం షేర్ చేసుకోండి ఎవరు రాలేదు కదా చేస్తాం పరిశుద్ధులకు దేవ మా ప్రియ పర్లకోప తండ్రి నీకేస్తు తులు స్తోతాలు అర్పించుకుంటున్నైనా గొప్ప దేవ అబ్రహాం ఇస్సాకి యాకుల నిన్న నేడు నిరంతరం ఏకరీతి ఉన్న తండ్రి గొప్ప దేవ నీకేస్తు తులు ఈ ఘర్షణ కాలం అంతా పవ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకున్నారు మమ్మల్ని సజీ లెక్కలు నిలబెట్టుకున్నారనైనా దివారాత్రి మమ్మల్ని కాచి కాపాడి ఈ దినం మీరు మాకు అనుగ్రహించినారనైనా దాన్ని బట్టి నీకు అన్నాలు అర్పించకుండా నీకే కృతజ్ఞతా సృతులు అర్పించకుండా దినం ఎంతో మంది చూడలేకపోయినారు ప్రభావ మమ్మల్ని సజ్జ పెట్టుకున్నారనైనా ఈ యొక్క మధ్య క్యాశంలోనైనా మీరు ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి నీకు అన్నారు ప్రభావ ఎవరికి లేని మాకు మీరు ఇచ్చినారు ప్రతి దశలో ప్రభావ ప్రతి దినం ప్రభావ మీరు ఎంతగానో బలపరుస్తున్నారు మీ వాక్య చేత మమ్మల్ని సరి మమ్మల్ని ఇంకా ముందుకు నడిపిస్తున్నారు ఆత్మీయ జీవితంలోనైనా దిన దిన మమ్మల్ని సంపూర్గా మీరు తయారు చేస్తున్నారు దాన్ని బట్టి నీకు వర్ణాలు అర్పించుకున్నమైనా నీకే కృతజ్ఞతలు అర్పించుకున్నమైనా నీకే సమస్త ఘనత మహిమ ప్రభావాలు నీకే సమర్పిస్తున్నమైనా నా తన్ని వాక్యమే ధ్యానించబోతునుగా ప్రభావ మీకు నూతనమైన పరిశుదాత్మ అభిషేకం మాకు అనుగరించండి వాక్యం నేను సత్యం మీ గ్రహించలాగనా ఆత్మీ నేతలు ఇప్పని ప్రభావం ఆ హృదయాలు తెరవండి నీకు వర్ణాలు నా శరీరంలో నేను ఆహ్వానిస్తున్నాం ప్రభావ మీ ఆత్మతో నన్ను నింపు ప్రభ నా హృదయంలోకి వచ్చి నాతో మాట్లాడు ప్రభా నన్ను బలపరచు మీ వాక్శక్తి మాకు అనుగరించండి పరిశుదాత్మ అభిషేకం నడిపించనైనా సత్యం గ్రహించే ప్రోగా మీ వాటిని అర్థం చేసుకుని మా హృదయంలో భద్రపరచుకుని అనేది మీరు ప్రకటించాలా మా సొంత తలంపులు సొంత జ్ఞానం కొట్టువెండి ప్రోగా అవి పనికిరాని నాయన మీ జ్ఞానానికి మీరు చోటిస్తున్న తలంపులు మీ హృదయాన్ని మేము చోటిస్తున్నాం నేను పదివై మా కలుగు చేసి మా హృదయంలో మీరు మాతో మాట్లాడమని రాణబెడ్డి త్వరగా మీరు నడిపించండి ప్రతి ఆటంకాలు కొట్టివేసిన ఈ ఆరాధనంతట్లో ప్రావ మీరే ఆధిపత్య వహించి నడిపించండి మీ ఆత్మ చేత మేము నడిపించమని ఏసుక్రీస్తు పరిశుద్ధమైన ప్రాధిష్టం పండి ఆ రాసిన పత్రికల నుంచి మనం ఒక వాక్యం మనం ధ్యానిస్తున్నాము పౌలు ఎన్నో ఎన్నో స్తంఘాలు ఎన్నో స్తంఘాలు స్థాపించిండు ఎంతో మంది తన సేవలో అనేకులు పరిపితి చేసింది పౌలు కానీ ఎక్కడికి పోయినా ఆయన తృవీకరించబడటం అయినా సరే ప్రతి శ్రమను ఆయన జయించి ఆయన ఏ రీతిగా ప్రభును మయమపరిచిండ్రు సన్ని ఆయన తొడికరించుకొని ప్రభు కొరకు ఏ రీతిగా జీవించండు అనే విషయము మనం అర్థం చేసుకున్నప్పుడు ఆయన ప్రయాసము రాళ్ళతో కొట్టిండ్రు హింసించిండ్రు దూషించిండ్రు ఎంత భయంకరమైన హింసలు పొందినా కానీ ఏసీ ప్రభుకు శివార్థ మాత్రం చూడండి ఆయన ఒక కలిగితే ఎప్పుడు ఆయన వెనక దిగి చూడలేదు చూడండి ఎందుకంటే ఆయన సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభును వెంబడించినాడు ఆయన ఎంత ధనికుడున్నో అన్ని విడిచిపెట్టి దేవుని వెంబడించినాడు కాబట్టి ఆత్మీయ జీవితంలో మనం పోతున్నప్పుడు మనం కూడా మన ఆత్మీయ జీవితంలో మనసారి మనం పరిశీలించుకున్నాము ఎన్నో సంవత్సరాల నుంచి మనం దేవుని సేవలో ఉన్నాము ఎన్నో సంవత్సరాల నుంచి ప్రభుని వెంబడిస్తున్నాము కానీ అలాంటి తుణికరింపబడిన జీవితం మనం ఎప్పుడైనా జీవించగలిగినమా లాంటి జీవితం మనం ఒకటి అది ఒకసారిగా నేను ఈరోజు తీర్మానించుకోవడం వాళ్ళు కాదు కదా పౌలు సంపూర్ణ ఒకటకు సాగిపోదము రండి అన్నాడు పాటు అంటే అప్పటికి పౌలు సంపూర్ణంగా కాలేదు ఆయన చివరి వరకు ఆయన ఆ స్థితిని ఎదుర్కొంటూ అంటే ఆత్మీయ జీవితంలో ఆరంభించి ఆయన ఏ స్థితికి ఎదిగిండు అనేది మనకు ధ్యానించాల ఆయన ప్రతి దినము ప్రతి క్షణము ప్రతి దశలో ఆయన ఆత్మలో ఎదుగుతూ ఎదుగుతూ పోతూ ఉండి అందుకు చివరికి ఒక మధ్యలో ఒకసారి వచ్చినప్పుడు ఆ కురలీ సంఘం చెప్తారు సంపూర్ణ ఒకటి రండి నాతో పాటు నేను క్రీస్తుని పో నడుచుకోను నన్ను పో అంటే అంత ధైర్యంగా మనం చెప్పగలమా అంటే చెప్పగలము అని ఆయన పూజ చేసింది ఎప్పుడు మన సంపూర్ణంగా ఈ లోకంలో విన వాటన్నిటిని తృణీకరించుకొని మన జీ మన కోరికలు మన మన విధానాలు వాటన్నిటిని మన బలహీనతలు వాటి అన్నింటినీ నేపథ్యం మనం షేదించుకొని సంపూర్ణంగా ఆయన సమర్పించుకొని మనం తీర్మానించుకుని ముందుకు పోతాము అది సాధ్యం ఎందుకు అనేక జీవితాల్లో ఒక దశలో మనం నడిచి ఒక దశలో ఎందుకు ఆగిపోతున్నాం అంటే మనకు సాల్ అనుకొని వెళ్ళిపోతున్నాం కానీ అది చివరి వరకు అది కొనసాగాలి ఆత్మీయ జీవితం అది మన ప్రభు నుంచి మనం చూడండి ఆయన కుమారుడుగా ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఒక మానవులా ఉన్నాడు కానీ అన్ని రోల్స్ ఆయన పాటించిన ఆయన కానీ అడుగడిగింది ఆయన కూడా ఎన్నో శ్రమలు వచ్చింది ఎంతమంది ఊషించింది కానీ ఎక్కడ రియాక్ట్ కాలేదు సంపూర్ణంగా ఆయన వచ్చింది ఏంటి తండ్రి చిత్తాన్ని నెరవెట్టకు లోకాన్ని పంపబడ్డాను ఆయన ఈ లోకంలో నేను ఎందుకు పంపించిండు అని దాని మీదే ఆయన గురి అద్దే చూసుకొని ముందుకు వెళ్ళిపోయింది ఆయన అలాంటి అలాంటి ఆత్మీయమైన జీవితంలో మనం పోవాలా అనేది ప్రభు చిత్తం ఆ రీతిగా పోతేనే కానీ అనేక జీవితాలలో మనము ప్రభువుని చూపించలేము మనం ఒక జీవితం ఒక మాదిరిగా మనం ఉండాలా కేసు ప్రభు ఆయన అడుగు జాడలో మనం నడవాలని ఆయన చెప్పిన మార్గం మనం నడుస్తూ అనేక నడిపించాలనేది దేవుడి ప్రణాళిక ఆ ప్రణాళికలో మనం ఏ రీతిగా ముందుకు వెళ్ళాలా మనం ఎట్లా మనం తీర్మానించుకొని ముందుకు పోతే మనం అది ఆ యొక్క విధానం నెరవేర్చగలం మనం అందుకే మనం అడుగడుగును మనం మనం పరిశీలించుకుంటూ ఉంటాం అడుగడుగున మనము ఆత్మీయ దశలో ఆయన వాక్యాన్ని పట్టుకొని జీవిస్తూ మన లోపాలు ఉన్నా కానీ సరి చేసుకొని మనం ముందుకు పోతూ ఉంటాం అప్పుడు పోతా ఉంటేనే మనం సంపూర్ణంగా తయారవుతుంది కదా ఏదైనా ఒక వస్తువు అది వాడుతుంటేనే అది మంచిగా మోల్డింగ్ లా తయారవుతుంది ఆ వస్తువు మనకిచ్చినప్పుడు దాన్ని వాడకపోతే అప్పుడు అది ఏమవుతుంది అది పనికి రాకుండా పోతుంది ఆత్మీయ జీవితం అంతే నీకు ఇచ్చిన ఆయన మైము కొరకు నువ్వు వాడుకోకపోతే అది అట్లనే ఉంటే ఉండి మృతమైపోతాయి కానీ పత్తిది ఆయన మైమొకరకు వాడాలా అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఆ రీతిగానే ఆత్మీయ జీవితంలో మనం పోతున్నప్పుడు ఏ రీతిగా మనం తీర్మానించుకొని వెళ్తున్నాం మనం ఈ లోకంలో మనం చూస్తే ఆచారబద్ధమైన సేవ చేస్తూ ఉంటారు వాళ్ళ గురించి మనం తప్పుగా మాట్లాడడం ఎందుకంటే దేవుడు అవన్నీ చూపిస్తాడు ఎందుకంటే రకరకాల ప్రాంతాలు రకరకాల సంఘాలకు పోతున్నప్పుడు వాళ్ళ బిహేరియర్ ఎట్లుంది సేవకులకు విధానం పెట్టుంది సంఘంలో ఉన్న జనులు ఎట్లా ప్రవర్తిస్తున్నారు అవి చూపించి నాకు నేను ఒక రెండు నెలల ఒక వాక్యం చెప్పినా ఈ రాసిన పత్రికలో దేవుని మందిరము సత్యానికి నిలంలాగా ఉండాలా ఒక స్తంభంలాగా ఉండాలా జనులు ఎట్లా ప్రవర్తిస్తుందో తిమోతి నువ్వు చెప్పుకో వాళ్ళకని తిమోతిని హెచ్చరిస్తాడు అక్కడ కాబట్టి ఈ రోజు ఆత్మీయ జీవితంలో మనం పోతున్నప్పుడు సంఘం ఏరిగిత సంఘం అంటే నిజంగా బిల్డింగ్స్ కాదు చర్చ కాదు మనం కూడా సంగమే కదా కొన్ని వాళ్ళని పక్కన పెట్టి మనం మనం ఎట్లా ప్రవర్తిస్తున్నాం మనం సత్యముకు నిలంలాగా ఆధరంలాగా మనం ఉన్నామా లేకుంటే ఈ లోకాస్తలం కల కొంతసేపు ఉండి అంతలో మాయమైపోయే గడ్డిపు లాగా ఉన్నమా అలంకరమైన జీవితం లాగున్నామా ఆత్మీయ జీవితంలో అలంకరమైన జీతమే కనిపిస్తుంటది తర్వాత ఆ అలంకరణ కనిపించదు కానీ అది పైకి చూపించుకునే అలంకరణ కాదు హృదయంలో ఉండాలి అలంకరణ రైతులు అంటాడు హృదయం అలంకరించుకోండి శరీరాన్ని కాదు పై రూపాన్ని కాదు మీరు అలంకరించు ఆత్మీయ జీవితంలో అలంకరింపబడాల అక్కడ ఆయన మనం కలుసుకుంటాడు కానీ ఈ రోజు ఆత్మీయ జీతంలో జనులు ఎట్లా ప్రవర్తిస్తుంది విశ్వాసుల జీవితము ఆత్మీయ జీవితం ఎట్లా అది మనం చూడగలుగుతున్నాం అది దేవుడు మనం చూపిస్తాడు ఎందుకంటే మనం ఆ రీతిలో తీర్మానించుకొని మన జీవితాలు త్యాగం చేసుకొని సాక్రిఫైస్ చేసుకుని మనం పోవాలా మనం స్టార్టింగ్ అడుగుపెట్టిన అంతే కానీ మన మనకు మనకు శక్తికి మించిన ప్రయాణం ఉంది లోకంలో దానికోసం మనం ప్రయాస పడాలా ఎందుకంటే ఆ ప్రయాసం మనం పడకపోతే ఆయన తిరిగి వచ్చినప్పుడు నేను ఏలిక్కగా గుర్తించగలడు కానీ ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈ యొక్క విధానాల్లో చూసినప్పుడు ఒక పాఠశా చెప్తున్నాడు ఒక ఆయన ఒక వృద్ధులు వయసులో చాలా పెద్దవాడు ఆయన చెప్తున్నాడు అయ్యా నేను వాక్యం ఒకవేళ నా వాక్యం లేదంటే తప్పు ఉందా నా బోధ తప్పు ఉందా చెప్పు నేను సరి అని నాకు చెప్తున్నాడు చూడండి అలాంటి సేవకులు కనిపిస్తారా అక్కడెక్కడ అలాంటి సేవకులు కనిపిస్తారా నేను ఇంతమందిని చూసిన నేనేదో నేను నాకు తెలిసినక్కడ చాలా మంది తెలిసిన నాకు కానీ ఎవరు కూడా అట్లా చెప్పలే చూడండి ఆయన పెద్ద సంఘం ఇచ్చిన పెద్ద సంఘం అది నేను ఆహ్వానించింది అక్కడికి అక్కడ పోతే ఆయన చెప్తున్నాడు అక్కడ చూడండి అక్కడ ఆయన ఏం చూస్తున్నాడు అక్కడ నా వయసు చోట వీడి పిల్లోడు వీడు చిన్నవి నా దిష్ట నేను నాకు నేను నా బోధకు నేను చెప్పింది తప్పు అని చెప్పేంత మాత్రం కూడా అని ఆయన చెప్పాలి అక్కడ కానీ ఆయన ఆత్మను చూస్తున్నాడు అక్కడ చూడండి ఆయన చెప్తుడు నా బోధలు ఏమైనా తప్పు అని చెప్పాలి నేను చెప్పిన మీరు బానే చెప్పింది బ్రదర్ వాస్తవ మీరు బానే చెప్పింది అని చెప్పిన చూడండి అలాంటి వాళ్ళు ఉన్నారు ఎవరన్నా కనిపిస్తారు మనలో ఉన్నారు ఒకవేళ అట్లాంటి వాళ్ళు ఎవరన్నా ఒకవేళ ఎవరైనా చెప్తే నువ్వేంది నాకు చెప్పేదే అని చెప్పేవాళ్ళే కానీ అది ఎందుకు దేవుడు మాట్లాడతాడు అది నీవు ఎట్లా కలిగింది అనేది ఎప్పుడైనా చూస్తాను అందుకే పౌలు నేను ఎవరిని కూడా శారీరక రీతిగా చూడను అన్నాడు అక్కడ కొన్ని సంఘంలో చెప్తారు అక్కడ ఏ మనిషిని కూడా శరీరంగా చూడడం ఆత్మలోనే చూస్తామన్నాడు నువ్వు ఆత్మలాగా తయారైతే ఆత్మలాగా చూస్తేనే ఆయన ఆత్మను చూస్తేనే నీకు అర్థం కావాలి నువ్వు శరీరం చూస్తేనే ఎప్పుడు కూడా ప్రభుని తెలుసుకోలేదు ఎందుకంటే నువ్వు బాహ్యనే చూస్తున్నావు కానీ అంతరంగం కదా ఈ రోజు ఈరోజు అనేక జీవితాలలో ఆ రీతిని చూస్తున్నారా కానీ ఆత్మకు సారంగా చూస్తున్నారా అంటే లేదు ఎందుకు లేదంటే వాళ్ళు ఆ రీతికి తయారు కాలేదు పాస్టర్స్ ఆ రీతి తయారు చేయలేదు సంఘాన్ని కానీ దేవుడు మనకి ఎందుకు అలాంటి విధానం అలాంటి భారాన్ని ప్రభు మనకి ఇస్తుందంటే అది నువ్వు నేను చేయాలని మనం చేయాలంటే మనం అది కూడా తీర్మానించుకొని పోవాలా పోతా ఉంటే కానీ మనం సంపూర్ణంగా తయారు నేను చెప్పేది అది నేను నేర్చుకునే విధానం అయితే సేవలో మనం పోతుంటే ఎన్నో ఆత్మీయమైన అనుభవాలు ప్రభు మనకు చూపిస్తూ ఉంటాడు అనేకమైన కొన్ని తెలుసుకుంటూ ఉంటాం కొన్ని దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు చూడండి ఆ రీతి పౌలు తన ఆత్మీయ జీతాన్ని ఆరంభించినప్పుడు ఎన్నో అష్టకష్టాలు పడ్డాడు కానీ నిలదొక్కొని ఆయన ప్రభు కొరకు చివరి వరకు జీవించాడు నా పరుగు కడ ముట్టిచ్చితున్నాడు విశ్వాసం నేను కాపాడుతూ ఉన్నాడు జయ జీవితాన్ని అనిపించిన నా కొరకు నీతి కీరటం అది రెడీగా ఉంది పొందుకోవడానికి అని తిమూర్తి చెప్తున్నాడు ఒక్కసారి మనం అలా మనం అర్థం చేసుకుంటే ఎంతో దేవుని బిడ్డల జీవితాల్లో వాళ్ళ జీవితాలు ఏ రీతిగా ఆరంభించి కొనసాగించుకున్నారు అనేది మనం అర్థం చేసుకుంటే మనం కూడా అట్లా తయారు కావాలనేది దేవుని ప్రణాళిక ఆ రీతిగా పోతేనే దేవుని సువార్థ ఎప్పుడు ఆరంభమయ్యేది ఎప్పుడైతే మనుషుల్లో స్వార్థం వస్తుందో ఎప్పుడైతే శారీరకమైన విధానాలు వస్తాయో అప్పుడే స్వార్థకు ఆటంకం కలుపుది మనం ముందుకు పోలేము ఎన్నో బలహీతలు అడ్డు ఉంటాయి దానివల్ల సేవ నిష్ఫలం అయిపోతుంది ఈరోజు జరుగుతుంది అది ఒకరికొకరు పడదు ఐదు నేను పోయిన ప్లేస్లో ఐదు సంఘాలు ఉన్నాయి ఐదు సంఘాలు ఐదు సంఘాలు ఒకే ఊర్లో ఐదు సంఘాలు ఐదుగురు ఒకటేసారి మైకు పెడితే నీ పరిస్థితి ఏం కావాలా ఆలోచించాను ఒకసారి ఐదు సంఘాలు ఒకే ప్లేస్లో మైకు పెడితే నేను నేనే నాకు గాబర్ ఎందుకు ఒకరి నుంచి ఒకరు భయంకరంగా సౌండ్ పెడుతున్నారు అక్కడ సౌండ్ పెడుతున్నారు ఆ రీతిగా ఎందుకంటే మేము గొప్ప మేము గొప్పని కానీ పాచర్స్లో కూడా సమాధానం లేదు అక్కడ నాకు అర్థమైంది ప్రభు నన్ను ఎందుకు అక్కడ పంపించాడు నేను ఎట్లా నాకు ఆశ్చర్యం కానీ దేవుడు వాళ్ళతో మాట్లాడినప్పుడు ఎంతమంది వాక్యం విన్నారో అది మన గొప్పతనం కానే కాదు అది ఎందుకంటే ప్రభు ఆ క్షణానికి దేవుని నాకు నడిపించింది అంతే ఈ రోజులకు పాటించాలా నువ్వు దేవుడు చెప్పిండు నువ్వు చెప్పాలా నువ్వు వచ్చేసేయాలంతే ఎంతోమంది దేవుని వాక్యానికి స్పందించి వాళ్ళ జీవితాలు ప్రభునికి మార్చుకున్నారు వాళ్ళు కొంతమంది అయితే మేము ఇలాంటి వాక్యం ఎప్పుడు కూడా వెళ్ళే మాకు ఈ పల్లెటూరులో ఒక నిమిషం చూడండి వాళ్ళు ఏ రీతిగా స్పందిస్తారంటే ఎంతో జాగ్రత్తగా దేవుని వాకి వింటే ఆ రీతిగా చెప్పగలరు ఈ పల్లెటూరులో ఈ రీతిగా అర్థమయ్యేలాగా మా ఆత్మీయ స్థితి ఏందో మేము ఎట్లా జీవించాలయ్యా ఇంతవరకు ఎంతో మంది కాస్టర్లు ఇచ్చింది ఎంతో మంది సంఘాలు వచ్చింది కానీ ఒక్కరు కూడా మీరు బాపీసం పొందాలా మీ జీవితాలు ప్రభు సమర్పించుకోవాలా మీరు ఇంత కాలం నుంచి మీరు ఏ రీతిగా జీవించది ఎవరు కూడా చెప్పలేదు కాస్టర్ గారు అని చెప్తున్నారు అక్కడ అనేకులు నేను అట్లా పోతూ ఉంటే అది మనకు మన విధానం కానే కాదు కదా వాళ్ళు పోతూ ఉంటే అయ్యా మీరైనా రాత్రి వాకింగ్ చెప్పిందయ్యా అని చెప్పి అని మాట్లాడుతున్నాను అంటే నాకేమి నేనే తప్పిపు కాలే నేనే గ్రేట్గా ఫీల్ కాలే దేవుని ప్రేమ మనుషుల పట్ల ఏ రీతిగా పనిచేసింది అనేది ఎంతగా నేను సంతోషించాను ఆనందించు ముసల వాళ్ళు అంత షుగర్ రోగాలతో నేను ఎంతో బాధపడిన వాళ్ళు చెప్పినా మీరు హెల్త్ మీద కాపాడుకోవాలా మందిని ఎట్లా కాపాడుకోవాలా అవన్నీ నేను చెప్పినాను ఎందుకంటే దేవుడు మనకు ఆ జ్ఞానం ఇచ్చింది కాబట్టి ఆ రీతిగా చూస్తే అంత భయంకరంగా ఉంటే వాళ్ళు చెప్తున్నారు అక్కడ మాస్టర్స్ ఏం లేదు అంత డమ్మి సంఘ పెద్దలని వాళ్ళు ఆ రీతిగా వెళ్తున్నారు వాళ్ళు వాళ్ళంతా ఆ రీతికి వెళ్ళి వాళ్ళు చెప్తే ఆనందం చేయమంటే చేయాలా లేకుండా ఆగమంటే ఆగల ఎంత పది నిమిషాలు వాక్యం అయిపోంటే పది నిమిషాలు అయిపోవాలను అంతే ఆ రీతి కండిషన్ పెట్టి దేవుని సంఘాన్ని అంత భయంకరంగా చేస్తుంటే దేవుని ఆత్మ ఎంతగా ఘోషిస్తుంది వాళ్ళ ఆత్మను ఘోషిస్తుంది నేను చూడగలిగిన వాళ్ళ హృదయాలు వాళ్ళ ఆత్మలు ఎట్ట ఘోషిస్తున్నాయో ఎలాంటి బంధకాలు ఉన్నాయో ఎవరు మమ్మల్ని విడిపించగలరు దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఈ సిస్టమ్ మిగులు ఆశతో తేలుజిస్తుంది అది మూలుగుతుంది ప్రసవ వేదన పడుతుంది ఎవరు అవి బయటకు తీసుకురావాలని ప్రసనవేద బట్టి ఆ శిశువు బయటకు వస్తే కదా ఆ శిశువు ఈ లోకంలో జీవించగలడు కానీ వాళ్ళు ఆ రీతిగా చేస్తున్నారు మనుషుల్ని పందకాల్లో పడేసి వాళ్ళని బయటకు రాకుండా చేసి చేస్తున్నారు ఎంత బాధ అనిపించిండో చూడండి ఎందుకు ఆ రీతిగా నేను చెప్తున్నానంటే దేవుని ప్రణాళిక బయట ఏ రీతిగా ఉందో మనం చూస్తాం మిమ్మల్ని ఎక్కడెక్కడే మనం ఉంటున్నాం కానీ బయట ఏ రీతిగా జరుగుతుందో మనం ఇంత కాలం నుంచి ఎన్నో వాక్యాలు మనం ధ్యానించినాము ప్రవేశనల్ ధ్యానించినము రాబోయే దినాలు ఏం చేయాలి అవన్నీ ధ్యానించినాం కానీ అవన్నీ ఇప్పుడు మన కళతో చూస్తున్నాం ఆ టైంలో నువ్వేం చేయాలని కూడా దేవుడు చెప్పిండి మనకు ముందోడే వాళ్ళు ఎట్లా విడిపించాలా వాళ్ళకి ఏ రీతిగా వాళ్ళని దేవుని వాక్యంగా నడిపించాలని సమస్తం మనకు అనుగ్రించండి కదా కానీ వాటన్నిటిని మనం ఎప్పుడు మనం రిలీజ్ చేస్తాం మనం చూడండి మనం పరీక్ష రాసిన వాడు ఏం చేస్తాడు మంచిగా చదువుతాడు చదివి మంచిగా చదివినప్పుడు వాడు ఏం చేయాలి వాడి చదివిని మొత్తం పోయి పరీక్ష రాయాలి అక్కడ అక్కడ రాస్తే కదా వాడు పాస్ అవులే అని తెలిసేది ఒకవేళ నువ్వు ఫెయిల్ అవుతూ తర్వాత ఏం చేస్తూ ఎక్కడ ఫెయిల్ అయింది దీని ఫెయిల్ అయినో మళ్ళీ ఏం చేస్తూ మళ్ళీ సరి చేసుకుని మళ్ళీ రాస్తావు మళ్ళీ పాస్ అవుతాయి ఎట్లయినా ఆత్మీయ జీతులు అంతే కదా మన ఆత్మీయ జీతాలు మనం కొనసాగుతూ ఉంటే దేవుడు మనం నడిపిస్తూ ఉంటే ఎన్నో విషయాలు తెలుసుకుంటాము ఒక దశలో శ్రమలు అన్ని వస్తాయి వాటి అన్నింటిని కూడా షేదించుకొని పోవాలా ఆ రీతికి త్యాగం చేసుకుంటే కదా అంతగా మన ప్రభు కొరకు సేవ చేయగలం ఈ లోకంలో ఈ కొంచెం శ్రమలు నన్ను ఆయన మన ఎదుట ప్రత్యక్షం కాబోవు ఆ మహిమ ఎదుట ఈ లోకపు శ్రమలు వెన్న తగినవి కానే కావు చూడండి ఆయన అంతగా శ్రమపడి పౌలు తన సేవా జీవితాన్ని తన జీవితాన్ని త్యాగం చేసుకొని ప్రభుకులకు అర్పించుకొని ఎన్నో ఆత్మలు రక్షించగలిగినాడు ఆయనకు బయలుపరచబడిన ప్రతి వాక్యాన్ని ఆయన ప్రకటించగలిగినాడు చూడండి ఆత్మీయ జీవితంలో కూడా మనం అంతే కదా మన మన యాత్ర మనం చూస్తాం బుద్ధిగల కన్యకుల గురించి మనం చూస్తాం వాళ్ళు ఎప్పుడు బయలుదేరిన వాళ్ళు డ్యూటీలు పట్టుకొని ఎప్పుడు బయలుదేరినాలు ఎప్పుడైతే నువ్వు రక్షణ పొందినవో నీ డ్యూటీ ఎలిగింపబడింది నువ్వు బయలుదేరాలి పెళ్లి కొరకు పెళ్లి కుమారుడి కొరకు ఎదురు చూడాలా ఎదురు చూస్తూ ఆయన రాకడి వరకు ఎదురు చూస్తూ నీ డ్యూటీ వెలిగించుకుంటూ అనేకులు వెలిగించుకుంటూ నువ్వు పోతూ ఉండాలా అని ఆయన ఎలిగి వచ్చేంత వరకు నువ్వు వెలుకుగా ఉండనే ఉండాలా నీకు ఈ లోప నీకు నీ ప్రయాణం నువ్వు రక్షణ పొందినప్పుడు నీ ప్రయాణం స్టార్ట్ అయిపోయింది నువ్వు గమ్యానికి చేరాలా ఆయన రాకడ తొరగుంది నువ్వు సిద్ధపరచాలి అనేకుల్ని నువ్వు వెలుగుతూ అనేకులు వెలిగిస్తూ ఈ లోకంలో అనేకులను ప్రభుత్వంతో నడిపించాలా అందుకు దేవుడు మనకి ఇచ్చిన అలాంటి వెలుగు కాబట్టి ఏ రోజైనా మన దివిటి ఆగిపోతుందా వెలుగుతుందా ఆగిపోతుందా ఏదైనా ఏ రోజైనా మనం చూసినామా చూడండి ఆ రీతిగా మనం వెలుగుతూ పోతుంటే చీకట్లో ఆ వెలుగు ఎక్కడుండాలా చీకటి గల చోట్ల పోవాలా వెలుగున్న వెలుగు పెడితే ఏమైతే చెప్పండి ఇప్పుడు ఒక చర్చిలో ఒక ఒక స్థలం ఉంది అనుకోండి నువ్వు వంద లైట్లు పెడతావు వంద లైట్లు పెడితే ఏమవుతుంది ఒక లైట్కున్న ప్రభావం ఒక లైట్ ఉన్న ప్రభావం కనిపించదు అర్థమైతే చెప్పేది ఒకే రూమ్ లో చీకటిలో ఒక రూమ్ లో ఒక లైట్ పెడితే అది మాకు వెలుగుతూ ఉంటుంది దాని ప్రభావం కనిపిస్తూ ఉంటుంది అప్పుడు లైట్ వెలుగుతుందని అన్ని లైట్లు ఒక దగ్గరే ఉంటే మొత్త చుట్టుపు మొత్తం ఒక గ్రౌండ్ ఉందనుకో అంత లైట్ల ఒక దగ్గర ఎలిగితే దేని ప్రభావం ఏంది ఏంది అనేది ఇప్పుడు నాకు అర్థమవుతుందా కదా అవే లైట్లు ఒక దగ్గర అనేక చోట్ల పోయి ఆ చీకటి చోట్ల వెలిగితే అక్కడున్న ఆ ఉన్న ప్రజలంతా వెలుగు చూస్తా ఆ చీకటి వాళ్ళు బయటకు వస్తారా వాళ్ళు ఎక్కడ పడిపోయిందో ఆ వెలుగు ప్రకాశించినప్పుడు వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు కూడా వాళ్ళు గ్రహించగలరు పడిపోయిందా నిలబడ్డరా వాళ్ళ స్థితి ఏందో తెలుసుకోగలదు కానీ ఈ రోజు ఆత్మీయ జీవితంలో ఏం చేసింది అక్కడ అపోస్తులు అక్కడనే చేసింది ఇంటింటే తిరిగింది మీ ఇంట్లో రోజు మా ఇంట్లో రోజు అక్కడ ఇంటింటే రొట్టె తీరిస్తే ప్రార్థన చేసిండు అది ఒక దశ వరకే బోధ ఒక దశ వరకే వాళ్ళంతా కలిస్తున్నారు ఆత్మీయంగా బలపడ్డరు ఇంకా అక్కడక్కడే తిరుగుతున్నారు కానీ దేవుడు చూసిండు రక్షణ పొందిన వాళ్ళు అభిషేకం పొందిన వాళ్ళు ఒక చోటనే సువార్త ప్రకటిస్తే బలహీనతలు వస్తూ ఉంటాయి నువ్వు గొప్ప నేను గొప్ప అని బలంగా వస్తూ ఉంటాయి కానీ దేవుడు చూసిండు ఒక ప్రవక్తను లేపిండు అక్కడ హగబు హగబు ఒక ప్రవక్తం లేపి ఎరుశలంలో గొప్ప కరువు రాబోతుంది అని చెప్పి ఆయన వచ్చి ఆ ఎరుశలం మధ్యలో వచ్చి ప్రవచిస్తే అందరు భయపడి పరిగెత్తిపోయినారు శిష్యులు కూడా అప్పుడు ఒక్కొరొక ప్రాంతానికి వెళ్ళి చెదిరిపోయినారు మొత్తం ఈదులకు చెదిరిపోతే అప్పుడు సువార్త విస్తరింపండి తోమ ఒక దగ్గరికి పేతులు ఆంధ్రేయ వాళ్ళంతా రకరకాల ప్రాంతాలకు వెళ్ళి దేవుని సువార్త విస్తరింపేస్తున్నారు తోమనే ఒక దేవుని శిష్యుడు మన మన దేశానికి వచ్చిండు చెన్నై ప్రాంతానికి చూడండి ఆ రీతిగా ఉంటేనే సువార్త విస్తరింపబడుతుంది అది అపోస్తుల బోధ ఈ రోజు అపోస్తుల బోధ ఎక్కడుంది అపోస్తుల బోధని చెప్పుకున్న వాళ్ళు అపోస్తుల బోధ చేస్తలేరు అపోస్తుల బోధ అంటే ఒక దగ్గర గూడు కట్టలేదు కాదు బలపడేంత వరకు మనం అక్కడే ఉండాలా ఒక బడిలో ఒక పాట నేర్చుకుంటే నువ్వు ఏం చేయాలా ఇంకొక తరగతికి పోతావు కాలేజ్ అయిపోదు ఫస్ట్ క్లాస్ నుంచి యూకేజీ నుంచి ఎల్కేజీ నుంచి అన్ని వస్తావు టెన్త్ అయిపోయిన తర్వాత డిగ్రీ పోతే అక్కడి నుంచి ఇంకో కాలేజీ పోతు అది దేవునికి ఆత్మీయమైన విధానంలో కూడా అంతే మనం ఒక దశ నుంచి ఒక స్టేజ్కి నీ నీ ఆత్మీయ జీవితం పెరుగుతూ ఉంటే ఉన్నతమైన భారం కదా డిగ్రీ చదివాడు టెన్త్ క్లాస్ చదివాడు అనికంటే ఈ రెండు ఒకటే సమానంగా ఉంటాయా ఉండవు అంటే నువ్వు ఎదిగే కొంది నీకు అనేకమైన భారం కూడా ఉంటుంది నీకు దేవునికి ఎన్నో విషయాలు బయలుపరుస్తుడు దానికి వచ్చిన భారం కూడా మనకు ఉంటుంది అంత బాధ్యత కూడా నీకు ఉంటుంది ఒక పెద్ద ఆఫీసర్ నువ్వు వంటి నీకు ఎన్నో బాధ్యతలు ఉంటాయి కదా ఎన్నో ఉంటాయి అన్ని నేను కానీ పావులు ఆయన ఒక్కడే చూడగ చేయగలడు ఎంతోమంది దేవుడు విడ చేయగలరాడు అట్లా కాబట్టి అట్లా చేయాలంటే మనం ఒక దశ నుంచి ఒక దశకు మనం ఎదగతూనే ఎందుకు మనం ఎదగలేకపోతున్నాం అంటే ఎన్నో బలహీనతలు మనం ఎంతటం ఉన్నాయి వాటిని మనం పోతున్నాము తర్వాత ఇంకా మనం ఎదగాల అని పోవాలని ఎప్పుడైతే మనం అదే మనసు కలిగి మనం ముందుకు పోతాము సమస్తము మనకి తేటగా దేవుడు మనం చూపిస్తూ చూడండి కానీ మన ఆత్మీయ జీవితంలో మనం ఎట్లా తీర్మానించుకు ముందుకు పోవాలంటే గల తెలుగు పత్రిక రెండో అధ్యాయము ఇరవై వచ్చిన మనం చూస్తే నేను క్రీస్తుతో కూడా సిల్వ వేయబడి ఉన్నాను చూడండి ఏసు ప్రభు ఏ రీతిగా సిలువ ఇవ్వబడిడు ఆయన ఎందుకు సిలువ అయ్యబడని చెప్పండి ఆయన ఎందుకు సెలవు అయిపోయాడు అంటే లోక పాపాన్ని ఒక్కసారి అమావంతంగా ఆయన సెలవు మీద వేసుకున్నాడు మన పాపములన్నిటి ఆయన శిలువు మీద భరించండు మనము అనుభవించిన శిక్షను ఆయన భరించండి ఆయన మీద మన ప్రభు మన పాపములన్నిటి నేను భరించండు ఆయన సిలివబడ్డాడు సిలువు మరణానికి సాధించండు అంటే పాపముకున్న బలము మరణమే ఆ మరణాన్ని మనసు దూరం చేయాలని జీవం దేవుడే ఈ లోకానికి వచ్చి ఆ మరణకు ముళ్ళుని విరిచివేసింది ఆయన మరణమాన్ని అది విరిచేసింది దేవుడు ఆయన మరణం ద్వారా మనుషులందరికీ జీవాన్ని వచ్చింది ఆయన మరణం ద్వారా చూడండి ఆ రీతిగా ఆయన తీర్మానించుకోవడం వల్ల ఆయన మన ప్రభు అరి చేయటం వల్ల మనకు అందరికీ నిత్య జీవం దేవరి వచ్చింది చూడండి ఆయన సెలవు మరణం ధ్యానిస్తే ఎన్నో విషయాలు మనకు అనుగ్రహించబడతా ఉంటాయి ఆయన గ్యస్తమైన తోటలో ప్రార్థించేటప్పుడు రక్తము చెమటది బిందు వలె ఆయన కారడం చూస్తూ ఉంటుంది ఆయన ఎంతగా నిట్టూర్పు విరిస్తూ ప్రార్థిస్తుంటే చెమట రూపంలో రక్తమంతా ఆయన కండ్లకెళ్ళి వస్తూ అంతగా ప్రార్థించింది ఎందుకంటే ఒక్కసారి అమావంతంగా ఈ లోకంలో ఉన్న ఆయన పడబోతుంది కానీ ఆ టైంలో ఏం జరిగింది అనేది మనం అర్థం చేసుకోవాలా ఆ టైంలో ఏం జరిగింది ఆయన నిట్టూర్పు విరిస్తూ ప్రార్థించేటప్పుడు ఏం జరిగింది ఆ టైంలో తండ్రి నీ చిత్తం అయితే ఈ గిన్నె నా ఇద్దరించి తొలగించి నీ చిత్తం కాదు నా చిత్తం కాదు ప్రభావ నీ చిత్తమే చిందిగా అన్నాడు చూడండి ఆయన తలుసుకుంటే ఆ పాత్ర తాగాలైన ఆ పాత్రను తాగితేనే మనకి మనకు రక్షణ ఈ లోకానికి రక్షణ ఆ ఉగ్రతని దేవుని ఉగ్రత పాత్రను ఆయన తాగిండు ఆ ఉగ్రత ఆయన మీద వేసుకున్నాడు అంతగా భరించి భరించలేనంత శ్రమ అక్కడ అనుభవించిండు అందుకే మనకు ప్రార్థన జీవితం అనేది చాలా ముఖ్యమైనది మీ యొక్క విషయం గమనించండి ఏసు ప్రభు శిష్యులతో పాటు ఆయన సువార్త చెప్పేటప్పుడు ఏం జరిగింది అనేది మీరు సువార్తలో ధ్యానిస్తే ఆయన మినిస్ట్రీ యొక్క సీక్రెట్ ఏంటంటే ప్రార్థన జీవితం ఆయన శిష్యులను ఏకాంతంగా విడిచిపెట్టి ఒక దశలో మీరు చదవడం తర్వాత ఎన్నో వాక్యాలను రెఫరెన్స్ మీకు చూపించండి మీకు మీరు ఎత్తుక్కొని కావాలంటే ఆయన ఎంత ఎంత పరిచర్లు బిజీగా ఉన్నా కానీ ప్రార్థనకి ఎక్కువ సమయం ప్రాధాన్యత ఇచ్చాడు మన ప్రభు మీరు చదవండి శిశువులు ఏకాంతంగా పంపించే శిష్యుడు ఆయన ఏకాంతంగా కొండకు వెళ్ళినాను చూస్తూ ప్రార్థన చేయటం కానీ ఏకాంతంగా వెళ్ళిడు అని చూస్తూ మనం వైవ కొండకి వెళ్ళి గెస్తమైన తోటకి వెళ్ళి రకరకాల స్థలాలు వెళ్ళిండు కానీ అంత బిజీగా ఉన్నా కానీ ఆయన ముందే శిష్యులు పంపించి ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయాడు ఆయన తెల్లవారుజామున వాళ్ళు పోతూ ఉంటే ఆయన వస్తున్నాడు ఆ టైంలో చేసుకోక రాడు ఓడలో ఉండడం తర్వాత వస్తుంటే ఆయన ప్రార్థన చేయడానికి పోయినాడు అన్ని ఉన్న చూడండి అంత ప్రార్థన శక్తి ఆ టైంలో అవసరం కానీ ఆ టైంలో అంతగా ఆయన చేస్తూ ఉంటే అప్పుడు పరులోకి నుంచి ఒక దూత వచ్చాయని బలపరిచినట్టు మనం చూస్తాం లోకాశ చూడండి వెళ్ళినా కూడా బలపరిచినా లేదా దూత ఎలా నొచ్చి దూత బలపచ్చినా లేదా అంటే ఆ శ్రమ ఆ టైంలో ఒక మానవులాగా ఉండు అంటే ఆ శ్రమ దేవుళ్లాగా లేడు అక్కడ ఒక దేవుని సేవకుల్లాగా ఒక తండ్రి చిత్తాన్ని నెరవేర్చే ఒక వ్యక్తి లాగా ఒక మనిషిలాగా ఉండు కాబట్టి ఆ టైంలో ఆయనకి బలం ఎందుకంటే అది భయంకరమైన శ్రమ శక్తికి మించిందా ప్రయాణం కాబట్టి నీకు బలం అందుకే పౌలంటాడు నన్ను బలపచ్చు సమస్తం చేయగలను కాబట్టి ఒక దూత ఒక పరలోకి నుంచి వచ్చి ఆయనను బలపరిచినట్టు మనం చూస్తాం ఆత్మీయత మీరు అర్థం చేసుకుందండి ఆ ప్లేస్లో నువ్వు ఉంటే దేవుడే నేను నేను వచ్చి బలపరిస్తాడు కానీ అక్కడ ఒక మానవల్లా ఉన్నాడు ఒక విధానం ప్రభు మనకు చూపిస్తున్నాను అక్కడ చూడండి అది చాలా దగ్గర జరుగుతూ ఉంటాయి పేతి రిషిలో కూడా జరిగింది చూడండి ఎందుకంటే అది ఎంతో ప్రయాసంతో కూడింది ఆయన సెలువు ఎత్తుకుని మోయటం అంటే ఆ సెలు ఆయన సెలువుని ఎంబరించడం అంటే మరణాన్ని నువ్వు భుజం పొందాల నువ్వు మరణాన్ని నీకు ఎదురు వెళ్తున్నట్టు నువ్వు అయినా కానీ మరణం నీ మీద అధికారం లేదు ఎందుకంటే మరణాన్ని సాధించింది ఆయన మరణాన్ని ఆయన కొట్టివేసింది ఆయన ద్వారా నీకు మరణం లేదు కానీ ఈ లోకంలో మరణించే వాళ్ళు మరణకు ముందుని లేవటానికే నువ్వు ఆయన శిలువ విధానాన్ని అర్థం చేసుకొని ఆయన ఏ త్యాగం చేసుకొని ఆయన ప్రాణానికి కైదనంగా పెట్టి మన పెట్టి రక్షణ ఇచ్చిండు ఒక మార్గం చూపించండు నువ్వేం చేయాలా నేనేం చేయాలా ఆ మార్గాన్ని చూపిస్తాను నువ్వు ఆ సిలువుకు సాదృశ్యంగా నువ్వు ఆయన మార్గాన్ని తీసుకొని ఎత్తుకొని నువ్వు పోతూనే ఉండాలని జీవిత కాలం ఆ రీతిగా చేసిండు పౌరుడు తను తను రిప్తిగా చేసుకున్న మన ప్రభు అంత గొప్ప దేవుడు తగ్గించుకొని ఈ లోకంలోకి వచ్చి అంతగా తగ్గించుకొని తుణికరింపికబడిన జీవితం ఈ రోజు మనకి ఎక్కడ ఉన్నా తుణిగ్రమించే జీవితం ఎవరైనా ఏదైనా మంచి చెప్పినా కానీ అది చూడాలని కనిపిస్తుంది చూడండి అంటే ఇంకా శరీరమైన బలహీతలు మనలో ఉన్నాయి అన్నట్టు కదా బలిపిట్ట మీద బలి అది ఎవరైనా కావచ్చు నేనైనా కావచ్చు మనలో ఇంకా బలహీతలు కానీ వాటన్నిటిని షేధించుకోవాలా ఎవడు ఒకసారిగా పరిశుద్ధుడు కాడు సంపూర్ణుడు కాడు ఒక రోజు అయ్యే పని కాదు కదా అటు అయ్యే చాలా బాగుంటుంది అది కాదు విధానం అది నువ్వు సంపూర్ణకు సాగిపోవాలంటే నువ్వు నువ్వు ఆగి ఒక స్టార్ట్ చేస్తే నీ ఆత్మీయ జీతము దాన్ని కొనసాగించకుండా పోతూనే ఉండాలి ఆగొద్దు ఆగినప్పుడే దేవుడు హెచ్చరిస్తూ ఉంటాడు నువ్వు ఇంకా ముందు బాగుంది ఆగిపోవడానికి వీలేదని అది మనం అర్థం చేసుకోకుండా మనం ఏం చేస్తామంటే ఇంకా నిర్లక్ష్యంగా జీవిస్తూ ఉంటాం అన్నట్టు ఆ రీతిగా ఉండొద్దు కదా మనం ఎందుకంటే మన ప్రయాసము దేని కొరకు ఈ లోకంలో యేసు ప్రభు ఎందుకు వచ్చింది ఈ లోకానికంటే నువ్వెందుకు వచ్చినావు కూడా ఆయనకు సాదృశ్యమే కదా పౌలు ఆ రీతిగా పోల్చుకుంటాడు ఆయన ఆయన మరణంలో నేను పాల్పొందాలా ఆయన భూస్థాపన పునరుద్ధవాన్ని పాల్పొందాలా ఏ విధం చేతులను మృతుల పునరుద్ధవాన్ని నేను పొందాలని దానికోసం మేము ప్రయాసపడుతున్నా సంస్థాన్ని నష్టపరుచుకొని వెనక ఉన్న వాటిని మరిచి ముందున్న వాటితో వేగిరి పడుచు గురి ఎద్దరి నేను అని అంటున్నాడు ఆయన చూడండి అంత తీవ్రత అంత ఆసక్తి మనకుందా ఈరోజు పరిశీలించుకోవాలి మనం లేకపోతే మనం ఏం చేయాలంటే ఆసక్తి కోసం మనం ప్రయాసపడుతూ స్టార్ట్ చేయాలి మన విధానంలో చూడండి ఎందుకంటే ఆ రీతిగా చేస్తేనే కదా మనం ఆయన కొరకు జీవించగలం ఇక్కడ చెప్తుండు నేను క్రీస్తుతో కూడా సిలువైబడి ఉన్నాను ఎప్పుడు ఇవ్వడం చెప్పండి ఏసు ప్రభుతో సిలువై సిలువైబడింది ఎవరు చెప్పండి ఇద్దరు దొంగలే కదా మధ్యలో ఏసు ప్రభునుడు అటో కాయను కానీ పౌలు ఏమంటండి ఇక్కడ ఎప్పుడు పౌలు సిలువైబడ్డ చెప్పండి పౌలు సిలువ అయినట్టు మనం చూస్తామా బైబుల్లో కానీ ఏం ఏం ఆ సిలువ విలువని ఆ సిలువు సాదృశ్యాన్ని ఆయన చెప్తున్నక్కడ నేను కూడా అట్టని సిలువైబడ్డా ఎందుకు తెలుసా ఈ లోకంలో ఉన్న పాపములందరూ ఈ లోకంలో ఉన్న పాపమున్న నా ప్రభునను రక్షించుడు రక్షణ మార్గం చూపించిండు ఇప్పుడు ఆయన చేసిన విధానాన్ని ఆ పనిని నేను కంప్లీట్ చేస్తా అది నాకు ఇచ్చిండు పని ఆయన చేసి ఇంకా కొన్ని చేయాల్సిన వాడిని దేవుడి చూపించి మార్గం చూపించి నాకు ఇచ్చిండు ఇప్పుడు నేను అదే సాదృశ్యంగా ఆయన ఏ రీతిగా సిలువు మీద విజయం పొందిండో అన్నిటి మీద విజయం పొందిండో నేను కూడా అట్లా విజయం పొందుతా అని తీర్మానించుకొని ఆయనతో పోల్చుకున్నాడు పౌలు అంటే ఆయన ఆయన త్యాగంలో పాల్గొందుతున్నాడు ఆయన మరణంలో పాల్గొంటున్నాడు అంటే ఆ సిలువ ఒక రుచిని చూడగలండి ఆయన ధైర్యంగా చెప్పలేడు చూడండి కాబట్టి మన ఆత్మీయ జీవితంలో కూడా అట్లా ఉండాలా మనం చూడండి ఇక్కడ నువ్వు జీవించే నేను కాను చూడండి ఎప్పుడైతే నువ్వు ఆయన సెలువ నువ్వు మోస్తావో నువ్వు జీవించేది నువ్వు కాదు నువ్వు కానే కాదు నువ్వు అనుకుంటున్నావు నేను జీవిస్తున్నానని కానీ నీలో ఏస్తా ఉంటాడు నువ్వు ఆ రీతిలో తీర్మానించుకుంటే ఇక నన్ను జీవించే వాడు నేను కాను క్రీస్తే నా ఎందుకు జీవించుతున్నాడు అందుకు మనం ప్రతి దశలో జాగ్రత్తగా ఉండాలా ఏసు ప్రభు మనలో జీవించాలంటే నువ్వు ఆయన సెలువుకు సాదృశ్యమైన ఆ విధానాన్ని నువ్వు పట్టుకుని పోతూ ఉంటే ఆయన నీలో ఉంటాడు అప్పుడు నీ నీకు బలం చెప్పు ఆయన నీతో పాటు ఉన్నాడు కదా నువ్వు ఆయన ఆయన భారాన్ని మోస్తున్నావు అంటే ఆయన నీతో పాటు సహకార ఉన్నాడు నువ్వు అక్కడే మోస్తలేవు భారం ఆయన కూడా మనతో పాటు ఉన్నాడు అనేది ఇక్కడ సాదృశ్యం అందుకే మనం చూస్తాం మనం ఎక్కడ చూస్తాం మార్పు సో వార్తలో మత చూస్తాం ఆయన వారికి సహకార వెను వెంటే చూసి క్రీలు చేస్తున్నాడు వాక్యాన్ని బయలుపరుస్తున్నాడు అని ఉన్న వాక్యం అంటే ప్రతి దశలో మన ప్రభు మనకు సహకారిగా ఉన్నాడు ఆయన మన హృదయంలో ఉన్నాడు కదా ఆత్మరూపంగా మనకు అవన్నీ తెలియజేస్తున్నాడు అందుకు మనం పరిశుదాత్మ అభిషేకం ఎందుకు పొందుకోవాలని ప్రతి సంఘాలు మనం చెప్తామంటే ఇది విధానం అని ఎందుకంటే ఆయన ఆత్మరూపకం నీళ్ళు ఉంటేనే నీ శరీరము పర్మిట్ చేస్తే ఆత్మ పనిచేయడు శరీరం లేకుండా ఆత్మ పనిచేయడు అందుకు మన శరీరాన్ని మన జాగ్రత్త కాపాడుకొని మన హృదయంలో ఆహ్వానించినప్పుడు అది ఆయన మందిరంగా పరిశుద్ధ స్థలంగా మారిపోతే అప్పుడు అక్కడి నుంచి మనకు బయలుపరచబడతా ఉంటాయి మన నుంచి ఆ పరిశుద్ధ స్థలమైన నుంచి దేవుడు మాట్లాడుతుంటాడు మన ద్వారా అనేకులు వాళ్ళ జీవితాలు మార్పు జరుగుతూ ఉంటాయి అలాంటి పరిశుద్ధ స్థలంగా మనం ఎప్పుడు ఎప్పుడు తయారవుతూ ఉంటే నువ్వు ఏసు ప్రభు స్థితిలోకి సాదరి జీవిస్తేనే ఆయనతో పాటు నువ్వు సిలువేయబడితేనే ఇక్కడ పౌలు చెప్పినట్టు అది భయంకరమైన త్యాగపూర్వమైన జీవితం అది చూడండి నా ఎందు అక్కడ క్రీస్ నా ఎందుకు జీవిస్తున్నాడు నేను కాదు జీవించేది నేను కాదు చూడండి తర్వాత ఏమంటున్నా నేను ఇప్పుడు శరీరం అందు జీవించుతున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారిని అందలి విశ్వాసం వలన జీవిస్తున్నాను జీవించుతున్నాను హలలుయా చూడండి మనం చెప్పగలం అంత ధైర్యంగా చూడండి ఆయన ఎంతగా త్యాగం చేసుకొని చూడండి ఎంతగా త్యాగం చేసుకొని ఆయన ఎంతగా చెప్తుంది చూడండి ఎంత గోల్డ్గా చెప్తున్నా ఆయన నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న ఏసు ప్రభు మన కొరకు అప్పగించుకున్నాడు కదా మన పాపంలో కొరకే ఆయన తన్ను తన రిక్రీగా చేసుకుంటూ ఆయన ఆ మరణ శాసనాన్ని ఆయన ఆయనే రాసుకుంటూ ఆయన మరణాన్ని ఆయనే రాసుకున్నాడు ఆ మరణం శాసనం రాసిన మరణిస్తే తప్ప అది చల్లదు కానీ మరణాన్ని జయించి లేచిన గొప్ప దేవుడు ఆయన జీవం ఇవ్వటానికి ఆయనకు అధికారం ఉంది నా ప్రాణం పెట్టుకున్నకు అధికారం కలదు దాన్ని తిరిగి తీసుకుంటున్నకు అధికారం కలదన్నాడు ఎందుకంటే అది నేను నేను పొందుకున్నాడు ఇప్పుడు నువ్వు అర్థం చేసుకో ఇప్పుడు నీకు తండ్రి ఎవరు చెప్పండి ఇప్పుడు నీకు తండ్రి ఎవరు ఏసు కదా మన తండ్రి ఆయన కుమారు ఉన్నప్పుడు తండ్రిని సంబోధిస్తూ నా ప్రాణాన్ని పెట్టుకునే ఒక అధికారం కాదు దాన్ని తిరిగి తీసుకునే అధికారం కాదు అంటే నువ్వు ఎట్లా వాక్యం అంటే నువ్వు ఆయన కొరకు మరణం నీ ప్రాణం పోయినంతగా సేవ చేసినా కానీ తిరిగి దాన్ని తీసుకునే అర్హత మనకుంది అంటే నీ ప్రాణం నీ యొక్క మరణించినా కానీ నువ్వు నువ్వు జీవంలో ఉంటవు తిరిగి నువ్వు ఆయన జీవంలో వస్తావు అని అర్థం అది దాని అర్థం కాబట్టి ఇప్పుడు నువ్వు ఆత్మీయ అర్థం చేసుకో అనేక జీవితాల్లో నువ్వు నీ ప్రాణానికి కైదముగా అంటే నువ్వు ఆయన కోసం అంతగా సంపూర్ణంగా త్యాగం చేసుకుందా లేదా తడ్గాలతో చంపబడి అత సమక్ష లేదు అంటే వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకున్నా లేదా ఏసుకోవాలకు తిరిగి మళ్ళీ వాళ్ళు నిత్యజం పొందుతున్నారా కాబట్టి వాళ్ళ ప్రాణాలు పోగొట్టడం వల్ల ఏం జరిగిందంటే సువార్త వ్యాపించింది అంటే వాళ్ళు ఇంతగా ఈ దేవుడి గురించి ఇంతగా వీళ్ళు త్యాగం చేసుకుని జీవితాల్లో తీర్మానించుకొని అంతగా ధైర్యం జరుగుతుంటే ఈయన నిజంగా దేవుడి అని వాళ్ళు గ్రహించే వాళ్ళ ఆ కాలంలో అందుకు ఎంతోమంది రక్షణ పొందిడు అది నువ్వు దానికి కారుకుడు కావాలి కదా అదే కదా ఆయన సెలువును వచ్చిన వార్త ఆయన సెలవు అంటే అదే కదా వాళ్ళు రుచి చూసిన ఆయన మరణాన్ని రుచి చూసిన వాళ్ళు ఆయన మరణాన్ని రుచి చూసిన వాళ్ళు ఇంకా మరణం మీద వాళ్ళకి అధికారం లేదు కదా కాబట్టి ఆ రీతిగా మన జీవితాలు త్యాగం చేసుకొని మనం ముందుకు పోకపోతే మనం విశేషమైన సేవ మనం చేయలేం అంతే మనం ఎన్నని అనుకోవచ్చు కానీ ఎందుకు మనకు దేవుడు ఇవన్నీ ఏసేపు జీవితంలో మనం చూస్తే ఏసేపు తన అనదములందరిలో ఎంతో యథార్థమంతో దేవులు భక్తి కానీ ఆయనకి ఎన్నో కళలు ఎన్నో దర్శనాలు ఇచ్చాడు దేవుడు ఎందుకు ఇచ్చిండు తెలుసా ఒకనొక దినము ఈ లోకము నాశనం కాబోతుంది అందుకు దేవుడు ఏ ముందుగానే అరుగుతుని పంపిడు వాళ్ళంతా నశించబోతుంది అది దేవుని ప్రణాళిక అది అట్లా ఎవరు అర్థం చేసుకుంటూ కరువు రాబోతుందని దేవుడు ముందే ఏసీఎంలు పంపించింది అక్కడ ఆ కరువు కాలు అడిగి దేవుడు పోషించింది ఇస్రాయల్ దేశంలో పక్కన వాళ్ళ వాళ్ళ వాళ్ళ అన్నదమ్ములు అందరూ దేవుడు కానీ ఆయన ఆ దర్శనం నెరవేరేంత వరకు ఏం చేసింది అక్కడ దేవుని వాక్కు అతను పరిశోధిస్తూనే ఉంది చూడండి ఏసేపు సరసలో పోయిండు తునికరింపు బోయిండి ఎంత బైక్ అన్న వచ్చింది అన్ని జయించి చివరికి ఏం చేసింది ఆయన అదే దేశంలో ఒక రాజు దేవుడు పెట్టిండు సెకండ్ కింగ్ లాగా పెట్టింది దేవుడు చూడండి ఎందుకంటే అది నెరవేరాలి కాబట్టి ఈ నెరవేర టైంలో ప్రయాసంలో ఎన్ని శ్రమలు అనుభవించింది ఆయన కాబట్టి మనకి ఇవన్నీ తప్పవు శ్రమలు కానీ మన దర్శనము పౌలు కూడా ఎన్నో శ్రమలు అనుభవించినా లేదా ఆయనకి ఆయన ఇచ్చిన దర్శనము తర్వాత ఏం చేసిండు నా నామము నిమితే ఏర్పరచుకున్న సాధనం ప్రభు తర్వాత ఇతర నా నామము నిమితి ఎన్ని శ్రమలు అనుభవిస్తాడు నేను చూపిస్తాను రుచి చూపిస్తాను చెప్పి అననితో చెప్పండి అక్కడ కాబట్టి పౌలు జీవితం లాంటి జీవితం అందరూ జీవితం కదా ఆయన ఎప్పుడైతే ఆయన నిండు మనసు స్వీకరించో వాళ్ళు అందరినీ అతిథిగా ఉంటాడు చూడండి కాబట్టి అందుకు మనము అలాంటి జీవితం జీవించడానికి మనం ప్రయాసపడాలా శ్రమలు ఖచ్చితంగా మనకు ఉంటాయి కానీ వాటి అన్నిటి మీద తప్పించుకునే మార్గం కూడా దేవుడు చూపిస్తామని మనకు తెలిసి ఎట్లా దక్కించుకోవాలా ఏ రీతిగా వాటి మనం చేయాలా ఎట్లా సంభాషించాలా అవన్నీ దేవుడు ముందే చెప్పేసిండు అవి రాక దేవుడు ముందు బయలుపరిచింది కానీ విన్న విన్నరు వారి జీవితం అవలంబించుకున్న విజయం పొంది బయటకు వచ్చేసిన శ్రమ నుంచి అవి తెలుసుకొని పాటించిన వాళ్ళు ఏమో శ్రమలకు చెక్కబడిపోయి వాళ్ళ జీవితాలు అక్కడే ఆగిపోయినాయి కానీ ఆగిపోయిన జీవితాలని మోడు జీవితాలు మనం శిగురింపజేయాలా అందుకు దేవుడు మనల్ని ఈ లోకంలో ఆ రీతిగా మనం వెలుగులో పెట్టిండి అందుకు పౌలు అంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు చూడండి నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకునే నా దేవుని కుమారిని అందరు విశ్వాసం మూలంగానే జీవిస్తున్నాడు చూడండి అంతే విశ్వాసం ఆయన విశ్వాసం ఏంది ఆయన విశ్వాసం ఏంటంటే దేవుడు నా కొరకు అంతగా త్యాగం చేస్తున్నాడు నేను కూడా అదే స్వాదృశ్యంలో నేను కూడా చేసుకోవాలా అనేది ఆ రీతిలో తీర్మానించుకున్నాను ఆయన అందుకు మన మనం పరిశీలించుకోవాలా మనం ఎట్లా జీవిస్తున్నామో బట్ ఐదు మనం చూసుకోవాలా కానీ ఆయన ఎంత శ్రమం అనిపించిందంటే చూడండి ఒక్క ఒక్క వాక్యం చూపిస్తాను రెండో కరెండులు వచ్చిన పత్రిక పదకొండో అధ్యాయము ఇరవై ఏడో మనం చూస్తే పదకొండు ఇరవై ఏడులో ప్రయాసంతోనూ కష్టంతోనూ తరచుగా అంటే ఎన్నో నిద్రలైన రైతులు గడిపిండు ఆయన ఎంత ప్రయాసంలో సేవలో ఎంతో కష్టాలు పడి ఆకలి దప్పులు ఆకలైన దానికి తరచుగా అంటే సరిగా తిండికోలేదానికి చలితోనూ దిగంగత్వంతోనూ ఇంకను చెప్పవలసిన అనేకంలో ఉన్నాయి అంటే ఎన్నో శ్రమలు అనిపించింది ఆయన కానీ ముఖ్యమైన అక్కడ ఏం చెప్పండి తెలుసా ఇరవై రెండు వచ్చిన ఇదియూ సంగములన్నిటిని కూర్చిన చింత కలదు మనకు ఉండాల చింత దేవుని సంగము ఈ రోజు ఎట్లా ఉంది దేవుని సంగం ఈ రోజు ఎట్లా ఉంది జనులు ఎట్లా ప్రవర్తిస్తున్నారు జనులు ఏ రీతిగా జీవిస్తున్నారు అది సత్యానికి స్తంభంలాగా ఉండాలా సత్యానికి ఒక ఆధారం లాగా కానీ ఈ రోజు జనులు ఎట్లా ప్రవర్తిస్తున్నారు అది ఆయన భారం ఆయన భారం అది మన భారం కూడా అదే మనకు బయట ఒక మందులు ఉంది లోపల ఒక మందు ఉంది రెండు మందులు కలవాల్సిందే కానీ సంఘం యూ కాక అంటే ఇంకా ఎన్నో ఉన్నాయి అవన్నీ చెప్పలే ఎన్నో ఉన్నాయి చూడండి ఏం చెప్తున్నక్కడ ఈవీ కాక సంఘంలో అన్నిటిని కూర్చే చింత కలదు తర్వాత ఈ భారము దిన నాకు కలుగుతున్నది అంటే ప్రతి దినం కలుగుతుందంట అందుకే ప్రభు ప్రతి దినము తన సెలువు నెంబడించుకోవాలా వేసుకోవాలి చెప్తాడు ప్రతి దినము మన సెలవు మనం మోసుకొని పోతేనే ఉండాలి నీ సెలువు ఎవరు మోయరు నా సెలువు ఎవరు మొరు నీదే మోసుకోవాలా నీ భారం నువ్వే మోసుకోవాలా నీ భారం ఏందో దేవుని పట్ల అది నువ్వే మోసుకొని పోవాలా నేనే మోసుకోవాలా అందరూ మోసుకోవాలా ఒక్కొక్క భారం దేవుడు ఇచ్చిండు ఒక్కరి ఒక దేవుడు ఇచ్చిండు ఒకటి ఇచ్చిందో మూడు ఇచ్చిన తెలుసు అది మనం గ్రహించగలిగితే తెలుసు తెలియగలం చూడండి బట్ అన్నిటి నుంచి భారము దినదినము అని కొందంటా తర్వాత ఎవరైనా నువ్వు బలహీన అయినా నేను బలహీనుడు కానా చూడండి మనం అర్థం చేసుకోవాలా నాకు ఎన్నో శ్రమలోనే బేద నాకు ఎన్నో ఆటంకాలు నేను బ్రదరని ఉంటాం మనం సాధారణంగా ఒక దశలో మనం చెప్తాం కానీ ఇక్కడ చెప్తున్నాయినా నాకు కూడా బలహీనతలు నేను చెప్తున్నాయినా అంటే చాలా మంది అంటారు కదా ఆటంకాలు అని అరీతే మనం చెప్తా ఉంటాం ఎవరైనా బలహీన అంటే ఎవరైనా బలహీన మరి నేను బల నేను కూడా బలహీననే కదా అంటే నాకు కూడా బలహీనతలు అయినా కానీ నేను క్రీస్తు శిలువని మోసుకుంటూ పోతున్నా నాకు అప్ప చెప్పిన భారాన్ని నేను మోసుకుంటూ పోతున్నా నాకు ఇచ్చిన ఆ విధానాన్ని నేను చెప్పుకుంటూ పోతున్నా ఆయన ఎన్నో సంఘాలు స్థాపించిండు ఎంతమంది నిలబెట్టిండు కానీ అది చివరికి ఎంత భయంకరంగా జీవిస్తే అప్పుడు ఏం జరిగిందంటే చూడండి అప్పుడు ఏం జరిగిందంటే అనేక సంఘాలను ఆయన హెచ్చరించట్టు మనం చూస్తాం ఎందుకు మీరు ఈ రీతిగా జీవిస్తున్నారు మీరు ఆ జీవిస్తున్నారు ఎందుకంటే ఇవన్నీ బలహీతలు ఉంటాయి సంఘంలో ఉంటే బలహీతలు ఉంటాయి అది చేయాలి ఇది అన్ని ఫోగ్రామ్స్ ఉంటాయి అన్ని ప్రోగ్రామ్స్ అన్ని లిస్టు మొత్తం డైరీ పెట్టర్ వాళ్ళు ఈరోజు ఇది చేయాలి కానీ ఏ రోజైనా కానీ దేవునికి ఇష్టానుసారంగా మనం జీవిస్తున్నామా అందుకే యక్ష గ్రంథం అంటారు వారు నా ఎడల చూపు భయభక్తులు మానవ విధులు నేర్చుకునే కనుక వాళ్ళు నా వాళ్ళు పెదవుతుందని గనపరుస్తుంది కానీ వాళ్ళ హృదయం నాకు దూరంగా ఉందంటారు యక్షయ గ్రంథంలో చూస్తున్న ప్రవేశం మతీ స్వత్రంలో మనం ప్రభు జ్ఞాపం చేస్తుంది కానీ దానికి వారు నా ఎడల చూపు అంటే మానవ విధులు నేర్చుకునే ఇప్పుడు చేస్తున్నా లేదా నువ్వు ఇది స్టార్ పెట్టాలా ట్రీ పెట్టాలా నువ్వు అది చేయాలా ఇది ఈ కట్టడి పెట్టాలా ఇది చేయాలా అన్ని కండిషన్స్ పెట్టి చేస్తున్నా లేదా దేవుడు చెప్పిండ కండిషన్ ఆయన కండిషన్ పెట్టి మనం ఒక్కరు కూడా నిలబడమంటాడు చూడండి కానీ మానవ కండిషన్లు పెట్టి సంఘాన్ని మనుషులు ఎట్లా పాలిస్తున్నారో మనం చూస్తున్నాం అందుకే లౌదక సంఘానికి వచ్చే వారికి దేవుడు సంఘం బయట ఉన్నాడు బయట తలదొరుతున్నాడు కాబట్టి ఎవరు ఓపెన్ చేస్తారో వాళ్ళకి విముక్తి ఈరోజు అనేక సంఘాలు యాక్సెప్ట్ చేయం మనల్ని ఎవరైతే మనల్ని యాక్సెప్ట్ చేసినో వాళ్ళకి దేవుడు విముక్తి కలిగిస్తున్నాడు బయట మళ్ళా వాళ్ళ హృదయం దేవుని సంఘం అంటే దేవుని బిడలోకి ఆయన ప్రవేశిస్తే ఆయన రెడీగా అవకాశం చివరి అవకాశం అది కానీ ఆ అవకాశాన్ని మనం అనేకులకు మనకు కల్పించాలా దానికి మనకు అనుకూలం కావాలా అందుకే ఇక్కడ ఎవరైనా బలహీనం నేను బలహీన కాన నీకు లేవ బలహీతలు నాకు లేవ బలహీతలు అందరికీ ఉన్నాయి ఎవరికైనా ట్వంటీ ఫోర్ అవర్స్ కదా టైం ట్వంటీ ఫోర్ అవర్స్ మనకు టైం చూడండి ఎవడైనా బలహీన అయినా నేను బలహీన కానా ఎవరైనా తృట్టుపడైనా నాకును మంట కలగదా అతిశయించవలసిన నేను నా బలహీత ఏంది అతిశయించది విషయమైన సంగతుల గురించి అతిశయపడుదును అంటే అని నేను అతిశించిన అంటే నా బలహీతలు నేను అతిశిస్తున్నాను నువ్వు చెప్పగలవట నేను చెప్పగలను అట్లా బలహీనతలు కూడా మనం గర్వించాలంట బలహీత నాకు ఈ బలహీనతను సంతోషించాలంట నేను జయిస్తానని అంటే ఎవరైనా బాధలు కష్టాలు వస్తే ఏడిస్తారు కదా కానీ నేను ఏం చెప్తా ధైర్యం చెప్తున్నాడు అంటే అంత ధైర్యం పౌరుకి ఎక్కడి నుంచి వచ్చింది ఎప్పుడు వస్తుందో తెలుసా నువ్వు సంపూర్ణంగా ఆయనకి సమర్పించుకొని నీ మనిషి నీ హృదయం నీ తలంపుల ఆయనలాగా మనం ఎప్పుడైతే మనం మార్చుకుంటామో అప్పుడే మనకు అలాంటి తీవ్రత దేనికి భయపడం భయం వస్తుంది కదా ఖచ్చితంగా భయం వస్తుంది పౌరు కూడా భయపడ్డు ఒక దశలో కానీ వాటన్నిటి మీకు విజయం పొందింది ఎందుకంటే దేవుడు ముందే చెప్పిన వస్తే వచ్చినప్పుడు ఎట్లా చేయాలని కూడా చెప్పండు అవన్నీ మర్చిపోతే నువ్వు ఎట్లా చేయిస్తావు భయాన్ని జయించాలని సంగతి నువ్వు మర్చిపోతే బైబుల్ చదవడం నువ్వు మర్చిపోతే ఎట్లా నువ్వు నీకు అవన్నీ తెలుసు కదా ఈరోజు సంఘంలో ఎందుకు వాళ్ళు పడిపోతారంటే నాకు ఒక విషయం దేవుడు బలిపరిచింది ఏంటంటే వాళ్ళు ఎందుకు పడిపోతారంటే మూడు విషయాలు నాకు దేవుడు చూపించిండు వాళ్ళ ప్రాణాన్ని వాళ్ళ ఆత్మలో జీవాన్ని ప్రభుకు సమర్పిస్తలేరు ఎందుకంటే అవే కదా బలహీతలు శరీరము జీవము ప్రాణము ఈ రెండు బలహీతలు వాటిని ఎప్పుడైతే నువ్వు వాళ్ళు దేవుడిని సమర్పిస్తారో మీరు విజయం పొందరని ఒక ప్రాంతం ఒక దగ్గర చెప్తే వాళ్ళందరూ ఒప్పుకున్నారు వాళ్ళు చూడండి ఎందుకు అన్న చెప్తుంటే మనం అనుకున్న ఒకటప్పుడు మీరు ఎక్కడ పోయే వాక్యం చెప్పినా కానీ దేవుడు మీ ద్వారా మాట్లాడతాడు వాళ్ళు ఆ వాక్యాన్ని స్పందించే మార్పు ఎంత అంటే అది నెరవేరుతుంది ఇప్పుడు ఎంతోమంది ముసలి వాళ్ళు మరట వాళ్ళు వచ్చినాక అంటే మనం నాకు అప్పుడు అంటే ఇంత కాలం నుంచి మనం ఎంతగా టైం వేస్ట్ చేసినాము ఇక మనం ఎప్పుడో పోయి ఉంటే మనం ఎన్నో సంఘాలు ఎంతోమంది మార్పులు ఎందువరు కదా కానీ ఇక్కడ నుంచి మనం ఆలయం చేయడానికి వీలదు ఎక్కడ మన అవకాశం ఉంటే అక్కడికి మనం పోవాలా మన కుటుంబం అసలు ఆ ఊర్లో నేను పోయే విధానం ఆ ఊరే లేదు అసలు నేనుకున్న ఆ ప్రాంతానికి తిరిగి వస్తుంటే అనుకున్న ప్రార్థన చేసిన ప్రవ్వా నేను పోయితే సాయంత్రము కానీ ఇప్పుడు ఎంతో టైం ఉంది ప్రభావ ఇప్పుడు నేను ఏం చేయాలి ప్రభావ ఎక్కడ వాళ్ళకి ఏం అర్థం కాదు ప్రభాని బండి మీద వస్తే ప్రార్థన చేసుకుంటూ వస్తున్నా వస్తున్న సరే కందుకూరు ప్రాంతానికి వచ్చేసరికి మా ఊరు వచ్చేసరికి ఆ ఊర్లో నుంచి విలేజ్ నుంచి అప్పుడు నాకు వచ్చింది కనుమల్ల గ్రామాన్ని పోవచ్చు కదా అని ఒక ఆ ఊరు పేరు నాకు జ్ఞాపం చేయబడింది అంటే ఇది ప్రవ్వాలో కలిగిన ఇంటి త్వర రెడీ అయిపోయి స్నానం చేసుకొని కావున ఇక బండి తీసుకొని మళ్ళీ ఆ ప్రాంతానికి పోతే అక్కడ ప్రార్థన నడుస్తుంది తర్వాత వాళ్ళ అంత ప్రార్థన చేసినాక వాళ్ళు చెప్తున్నారు అయ్యా ఇంకొంచెం ముందు వచ్చి ఉంటే మీకు వాకింగ్ ఇచ్చేవాళ్ళు కాబట్టి మీరు మా సంఘంలో వాకింగ్ చెప్పాలా మీరు అండి అని చెప్పేసి వాళ్ళు ఆహ్వానించింది ఆయన ఏం చెప్పిన పాస్టర్ నేను చెప్పింది కరెక్ట్గా ఉందా లేదు వాక్యం ఏమని చెప్పేసి సరి చేసుకుంటా అని ఎవరైనా ఏ పాస్టర్ చెప్పగలరు అట్లా అంటే వాళ్ళ హృదయం చూడండి దేవుడు కూడా మనల్ని ఎక్కడ నడిపి అక్కడే నడిపిస్తారు ఎవరిని ఎక్కడ నడిపాలు అక్కడే నడిపిస్తూ ఉంటాడు చూడండి నాకు ఎంత సంతోషం అనిపించింది వాళ్ళు ఆ ప్రేమతో ఆహ్వానించింది చూడండి ఎంతమంది ఉందో పెద్ద సంఘం అది అది ఎంత పెద్ద సంఘం మనకు అవసరం లేదు అది కానీ ఆ జరుగులు చూస్తే నాకు ఎంత సంతోషం అనిపించింది అంటే గొప్ప జనము ఎట్లా ఉన్నారు ఏ రీతిగా ఉందంటే దేవుడు మనకి ఎందుకు ఇంతగా మనలో తరబి చేస్తారు ఇంతగా మనతో మాట్లాడుతూ మనం బలపరుస్తూ రూపాలకి సరి చేస్తే ఎందుకు పడి ముందుకు తీసుకెళ్తాడంటే నాకు అప్పుడు అర్థమైంది అంటే ఆయన ప్రణాళిక ఎట్లుంది కానీ విశేషమైన సేవ జరుగుతుందంటే అది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందన్నట్టు చూడండి ఆ రీతిగా వాళ్ళు చేస్తే ఎంత కార్యాలు దేవుడు చేసిండు ముసలవాళ్ళు ఎంతమంది వాళ్ళు అందరూ వచ్చింది పదిమంది అంటున్నారు ఒక కథ కుటుంబం ఆ కుటుంబం కొరకే దేవుడిని పంపించింది అనిపించింది నాకు వాళ్ళు ఎంతో కష్టాల్లో విగ్రహ దిక్కులు విగ్రహ దికులు వాళ్ళంతా అయితే వాళ్ళు కండిషన్ పెట్టుకోలేదని తెలుసా మేము అంత స్థితి పోయి మొత్తం ఆస్తులన్నీ పోయి జీరో స్థితికి లేకదేపోయి ఆయన భయంకరమైన గర్వం ఉండడు దానికి ఎంతో మంది ఆడపిల్లలు ఉన్నారు చాలా మంది ఆడపిల్లలు ఇద్దరికే పేరు చేసిన చాలా మంది ఉన్నారు ఎంతో భారం ఉంది దానికి కానీ ఆయన ఆరోగ్యం క్షీణించిపోయింది కానీ కండిషన్ పెట్టుకునే నా దేవుడు నన్ను నేను చర్చి కోస్తా నేను బాగా తీసుకుంటా అని ఆయన తీర్మానించుకొని ఉన్నాడు అట్లా కానీ కార్యం జరగదు కదా అట్లా నువ్వు కండిషన్తో దేవుని దగ్గరకు వస్తున్నావా ఆయనగాను దేవుని దగ్గరకు వస్తున్నావా అంటే ఒక గంట సేపు నేను అక్కడ కూర్చొని మాట్లాడితే ఆయన చెప్తున్నాడు సువార్త చెప్పినా ఎన్నో విషయాలు చెప్పిన అందరూ దేవుని దేవుడు చేసిన కార్యాలు కోరుకుంటారు కానీ దేవుని ఎవరు కోరుకోరు బహుమానము బహుమానాన్ని కోరుకుంటున్నారు కానీ ఆ బహుమానాన్ని ఇచ్చిన ఎంత గొప్పవాడు కోరుకోడు కాబట్టి ఏ స్ ఇచ్చి బహుమానం గొప్పనా నీకు ఆ బహుమానం ఇచ్చిన వాడు గొప్పనా ఇచ్చిన చెప్పిండు కానీ ఆ ఇచ్చింది ఏ స్ప్రభు కాబట్టి నువ్వు ఆయన కోరుకో నీకు ఎంత వాకింగ్ చెప్పినా నాకు అర్థమైంది ప్రభావా చూడండి దేవుని ఆత్మ ఎట్లా నడిపించింది తర్వాత అలా తీర్మానించుకున్నారు నా మనసులో నా హృదయంలో ఉన్నది మొత్తం నువ్వు చెప్పినవ్యా ఇక్కడికి నుంచి నాకు ఆ తలంపు తీసేస్తా నా గురించి ప్రార్థన నా కుటుంబం నుంచి ప్రార్థన చేయండి ప్రార్థన మీ అన్న మీరు రక్షణ తీసుకోండి మీరు ప్రభుని మీ జీతాలు సమర్పించుకోండి దేవుడు అక్కడ దగ్గరైపోయింది మీ కుటుంబాల పిల్లలందరూ ప్రార్థన చేసుకోవాలని చెప్పి వాళ్ళకి ఎన్నో విషయాలు బైబుల్ నుంచి తీసుకెళ్ళి చెప్తే మేము బాపిస్తూ తీసుకుంటాం తొందరలో అంటే మీ ప్రేరేప కలిగితే చెప్ప నేను ఇస్తాం మీరు అని రక్షణ సో వాటిని చెప్పి వాళ్ళు ఎంతగా చేస్తే వాళ్ళ కళలకి మీలుచ్చింది అంటే ఆమె ఎంత దుఃఖంలో ఉన్నారో నాకు అని దేవుడు చూపించింది నాకు అక్కడ ప్రార్థన చేసేస్తే నాకు ఎంత సంతోషం అనిపించిందో అంటే ఈ కుటుంబం కొరకే దేవుడు నడిపించింది నన్ను ఆ టైంలో సో ఇన్నిసార్లు నేను పోయినా కానీ ఎప్పుడు అక్కడ పోలే నేను కానీ దేవుడు ఆ టైంకి వాళ్ళు ఆ టైం వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు యాన్సీలు కానీ ఆ రోజు ఆ టైంలో అక్కడ రావటం ఇదంతా ప్రభులే కలిగింది కదా చూడండి ఆయన ఎంత గొప్ప దేవుడు అలాగే ఎలాంటి కార్యాలు చేసే గొప్ప దేవుడు అని మనం ఆయన మయం పరిస్తూనే ఉన్నాం కదా చూడండి తర్వాత వాళ్ళు ఎంత సంతోషించండి ఫోన్లు ప్రార్థన చేయించుకోవడం అట్లా అంటే వాళ్ళ హృదయాలు మార్చుకున్నారు వాళ్ళ తలంపులు మార్చుకున్నారు చూడండి ఆ రీతిగా చూడండి అట్లాంటి వాళ్ళంట తలంపు రోజు కదా రకరకాలైన విధానాల ఊళ్ళైతే మరి అన్యాయం ఉంటుంది కానీ వాళ్ళ మైండ్కి అటువంటి లాగా వాళ్ళ తలంపులకు అర్థం చెప్పాలంటే మన వల్ల దేవుని ఆత్మ తప్ప మనకి అసాధ్యం అందుకు ప్రభు మన హృదయంలో వచ్చి కార్యాలు చేస్తున్నా మనం ఆయన ఆహ్వానించి మనం ఎప్పుడైతే ఆయన సమర్పించుకొని ప్రవ్వా నువ్వే నడిపించి ప్రభావ్ అని మనం ఎప్పుడైతే మనం ప్రయాసపడి ముందుకు పోతామో అడే సమస్త కార్యాలు జరుగుతూ ఉంటాయి అనేకులు స్పందిస్తూ ఉంటారు అప్పుడే ఈయనందుకే ఎక్కడ సరే ఏ ప్రాంతంలో పోయినా ఏసుక్రీస్తున్నాం ప్రాంతానికి సమాధానం కలుగుని కాదని ప్రార్థిస్తాం ఆ చీక శక్తులు బంధిస్తాం తర్వాత అక్కడ పోతున్న ప్రవ్వ వీళ్ళ ఆత్మతోని ఈ క్షణాన్ని మాట్లాడుతున్నా ఆజ్ఞాపిస్తున్నా వీళ్ళని పనిచేస్తున్న దురాత్మ సైతం శక్తి దాదా ఆత్మను ప్రాణాన్ని శరీరాన్ని పట్టి పీడిస్తాను తలంపై పీడిస్తాను దురాత్మను గద్దిస్తాను విచ్చిపెట్టి వెళ్ళిపో ఏ క్రీస్తుంది కాకపోవడానికి వీలేదు వాక్యం వినాలా నువ్వు ఆటంకపర్చడానికి వీలేదు అని ప్రార్థన చేసుకొని వాక్యం స్టార్ట్ చేస్తా దేవుడు ఎన్నో గొప్ప కార్య ఎందుకంటే ఆ సోల్తో మనం మాట్లాడాలా ఆత్మతో మనం మాట్లాడితే మనం అవి వింటాయి అప్పుడు దుష్ట శక్తులు అప్పుడు వాళ్ళు అప్పుడు వాళ్ళు వాక్యం అప్పుడు వాళ్ళకి సమాధానం ఉంటుంది అప్పుడు వాళ్ళు ఎంతో శ్రద్ధగినారు కానీ ఆ టైం ఇచ్చారు కానీ పాస్ట్రయ వాక్యంలో నిమగ్నమైపోయి వన్ అవర్ దాకా పోయింది వాక్యం చూడండి ఒక అతను చెప్తుండ్రుడు నువ్వు అర్థగంట సేపు చెప్పారు కానీ ఆ అర్థ నువ్వైతే అర్ధ గంటలో చెప్పేవాడు కానీ నువ్వు చెప్పింది నువ్వు కాదు పాస్టర్ గారు దేవుడితో మాట్లాడని ఒక ముసలైన సాక్ష్యం చెప్తాడు అంటే దేవుని ఆత్మకు దేవుని కార్యాలు ఎంత గంభీరమైనయో నాకు ఎంత సంతోషం అనిపించిందో ఎంత దుఃఖం ఉన్నా కానీ ఎన్ని శ్రమలు ఉన్నా కానీ ఎంత ఆనందిస్తుంటే నాకు అపార్థమైంది అందుకు దేవుడు ఈ వాటిని చూపించింది నువ్వు అక్కడైతే సంతోషించి కాదు ఎంతో మంది దేవుని బిడ్డలు అది అనుభవాలు పొందుకున్న వాళ్ళు మనకు దేవుడు ఇస్తారని చెప్పింది అది నెరవేర్ అది ఆ టైంకి దేవుడు మనకు సిద్ధపరుస్తున్నాడు అందుకే మనకు సంతోషం ఉంటుంది సేవలో పోయినప్పుడు ఎంతో ఆనందం ఉంటూ ఉంటుంది మనకి ఎక్కలేని ఉద్యోగం వస్తూ ఉంటుంది మన లేని ఎన్నో ఆలోచన దేవుడు పుట్టిస్తూ ఉంటాడు కలంపులు ఆయన ఆయనకు వచ్చిన ప్రణాళిక వచ్చినవి అన్నీ అప్పుడు దేవుడు రివీల్ చేస్తూ ఉంటాడు అన్నట్టు ఎంత ఆనందం అనిపిస్తుంది చూడండి అందుకే మన జీవితాలు కూడా ఆ రీతిగా ఉండాలా అని పౌలు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి అందుకే చూడండి అందుకే అంటాడు ఒక వాక్య నేను చూసి ముగిస్తాను ఎప్ప రాసిన పత్రిక ఐదో అధ్యాయం రెండు వచ్చింది చూసి ముగిస్తాను క్రీస్తు మిమ్మల్ను ప్రేమించి పరిమళ సువాసనగా ఉండిటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకునే అలాగులోనే మీరును ప్రేమ గలి నడుచుకున్నాడు అయితే నేను ఈ ప్రేమ గలి పరిమళ సువాసన అంటే ఏ కదా మన ప్రవే పరిమళ సువాసన అయిన పరిమళ సువాసన లాగా మన మన కొరకు కానీ నేను చూసిన జీవించడం నంబర్లో ప్రేమి నడుచుకోవటం నడవటం అనే దానికి చూసుకోతే డిక్షనరీలు కొడితే నేను పేపర్ ఇక్కడ రాసుకున్నాను మిస్ అయిపోయింది కొడితే ఏమో తెలుసా నడవటం అంటే అనేకుల్ని స్థాపించటం ఇంకొక అర్థం ఏంటంటే సైతాను సువార్తని నువ్వు కాల్చివేయటం సైతాను సువార్తను లైపరచడం బంధకాలు ఉన్న వాళ్ళు విడిపించడం నడవటటువంటి ఎన్నో అర్థాలు ఉన్నాయి అక్కడ మనం నడటువంటి ప్రభులు నడవాలా జీవించాలని మనం చూస్తాం కానీ అక్కడ చూస్తే ఆ డిక్షనరీలు చూస్తే నడవటం దానికి మీనింగ్ కొడితే సైతాను సువార్తను మనము తొలగించడానికి ఒక జ్వాల లాగా నువ్వు ఒక జ్వాల లాగా నడుస్తూ అగ్ని స్తంభం లాగా నడుస్తూ మన ప్రభు నడిచినా పాత నిబంధనలు అగ్నిస్తంభం లాగా ఒక జ్వాల ఒక అగ్ని ఒక అగ్ని నువ్వు నడుస్తుంటే ఒక అగ్ని నీలో దోషశక్తులన్నీ మొత్తం కాలిపోతాయి అంటే నీ ముందా ఏదిగో నిలదంట ఒక జ్వాలలాభను నడుస్తూ ఉంటా సైతాను సువార్త అంటే అబద్ధ పోదా వాటన్నిటి నువ్వు నాశనం చేస్తూ ఉంటా వాటన్నిటి నువ్వు లైప్స్తూ ఉంటా నువ్వు నడుస్తుంటే అనేక జీవితాలు స్థాపింపబడతాయంట అంటే చూడండి మనం నాకు అప్పుడు అంటే మనం మనం దేవుని సేవలో మనం పోతా ఉంటే ఎలాంటి కార్యాలు జరుగుతున్నప్పుడు ఎంత ఆనందం అనిపించిందో అవి జరుగుతూనే వాక్యం ప్రకారంగా అంటే ఆయన ఎందుకు మనల్ని అంతగా ప్రేమించి ఆ రీతిలో తయారు చేస్తున్నది నాకు అర్థమైంది పౌలు అంతా రుచి చూసినా కానీ ఆయన అంతగా తీర్మానించుకొని జీవించిన అంటే నేను క్రీస్తులతో పాటు సెలివ పెట్టడం అంటే అంత ధైర్యం చెప్పినట్టు అవన్నీ రుచి చూసినా ఆయన ప్రభులు కాబట్టి మనం కూడా అలాంటి రుచి దూరాల మనం ఏం ఏం అంటే ఒత్తిడి వాసన చూస్తున్నాం అంటే ఇంత బాగుందని వాసన చూసి వాక్యం కానీ అది నీ లోపోవాలా నువ్వు తినాలి కదా వాక్యం నువ్వు తింటలే వాక్యం పొత్తి వాసన చూసిపోతున్నాను మనం అందుకు మనం మన హృదయాలు ఇంకా మనం అలాంటి తీవ్రత ఆసక్తి మనకు రాలేదంటే నువ్వు తింటే కదా నీకు బలం వచ్చింది నీ జీవానికి బలం ఆహారం తింటే నీకు జీవం వస్తుంది బలం వస్తుంది నీకు ఆ బలం పొందుకుంటే కదా నువ్వు బలగీత నుంచి విడుదల పొందుతు విజయం పొందుతు అవన్నీ లేకుండా వాక్యం మన హృదయంలో మనం తినకపోతే ఆ గ్రంథాన్ని మనం చూస్తాం ప్రేమ గ్రంథంలో ఆ గ్రంథం తినాలను ఏజిక గ్రంథాలు చూస్తావు తినడాయినా తిని బతిస్తే నీ కలుపు చేదు ఉంటది కానీ చేదుగుంటావంటే అనుభవం కదా అది కాబట్టి అయినా సరే నువ్వు తప్పనిసరిగా దాన్ని నువ్వు ఆవచించాల్సిందే నువ్వు రుచి చూడాల అనుభవాలు చోటు చేయడానికి వారు ఉచేదిస్తేనే మనం ధైర్యంగా మనం చెప్పగలమన్నట్టు కానీ అలాంటి సేవా జీవితంలో మనం ఉండాలా ఎందుకంటే ఆయన రాక తొలగింది మనం సిద్ధపడాలా సంఘాలను సిద్ధపరచాలా దేవుడు నాకు ఇప్పించినది ఎన్నో సంఘాలు దేవుడు నడిపిస్తున్నాడు మన గొప్పతనం కానే కాదు ప్రభు చెప్పిన ఆయన పిలుపు ప్రకారం నడిపిస్తున్నాడు దేవుడు మనల్ని అనేక ప్రాంతాలు నడిపిస్తాయి ఎంతో పరిచయం చేస్తున్నాడు దేవుడు వాళ్ళ జీవితంలో కార్యాలు జరుగుతున్నాయి ఎంతో కార్యాలు చేస్తున్నాయి కానీ దేవుడు చెప్పిన మన శక్తికి మించిన ప్రయాణం కదా అది ఆసన్నమైంది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది బుద్ధి గల కన్నెకులతో దీపాలు పెట్టుకుని స్టార్ట్ అయిపోయింది కానీ ఒక దగ్గరికి వచ్చిండ్రు పెళ్లి కుమారు ఆలస్యం అయిపోయింది మొత్తం నిద్రపోయినారు బుద్ధి నిద్రపోయినారు బుద్ధి లేని నిద్రపోయినారు వాళ్ళు చెప్పలే పక్కన ఉన్న చెప్పలే నువ్వు దేవుడు ఆరిపోతుంది చెప్పలేదు కానీ రెండు ఎందుకు చెప్పాలా బుద్ధి గలవారంటే చెప్పేసి కదా రెండు ఎందుకు డివైడ్ చేయాల దేవుడు అంటే పక్కన బుద్ధి లేని వారు ఎందుకు పెట్టినంటే నీకు బుద్ధింది కాబట్టి బుద్ధి చెప్పాలని కానీ నువ్వే బుద్ధి ఇద్దరు వాళ్ళతో పాటు కలిసి నిద్రపోతే దేవుడు ఇంకొక నిపుతాడు బుద్ధి గలవారిని అర్ధరాత్రి గల కేకలు వేస్తున్ను మనమే ఆ కేక నువ్వు అర్ధరాత్రి వాళ్ళంటే శమల కాలంలో మన సువార్థ ఎవడు మనందరినీ ఏర్పరచుకోండు ఆయన ఆయన పిలుపుకు స్పందించి ఆయన నిండు మనుస్తూ ఆయన సమర్థించుకొని చేసే వాళ్ళు ఎవరైనా కావచ్చు ఎవడు ఆ రీతి ఏర్పరచుకొని కాబట్టి ఆయన రాకట్ తొరగుంది మనం సిద్ధపడాలా అనేకులు సిద్ధపరచాలా శారీరకమైన బలహీన నుంచి మనం బయటకు రావాలా షేదించుకొని మనము ఆయన రాజ్య ప్రయాసంలో మనం పోవాలా ఆయన రాజ్యాన్ని మనం కట్టాలా ఆయన తిరిగి వస్తాడు గొప్ప సమూహాన్ని మనం తీసుకొని దేవుని దగ్గర తీసుకొని ఆ మందిరం లోపలకు మనం పోవాలా అనేకులు వెలుగు బయట సంచరిస్తారు ఆ మందిరంలోకి సమూహాన్ని తీసుకుపోయి ఏం చేయాలా అప్పుడు తండ్రిని గట్టిగా కౌలించుకొని వాటిని పెట్టుకోవాలా ఆ టైం అలాంటి సేవ కొరకు మనం ప్రయాస పడాలా కాబట్టి ఎన్నో ఆటంకాలు వస్తూ ఉంటాయి మనకి శ్రమలు కానీ ఈ సంవత్సరం గంభీరమైన సేవ ఉంటుంది దాని దగ్గర శ్రమలు కూడా ఉంటాయి కానీ ఆయనే నటించేవాడు ఆయన నమ్మదగిన వాడు ఆయనకు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు ఆయన కాబట్టి మనం ముది వరకు కనబడిచిన ఆసక్తిని తొదు మటుకు కనబరచాలా వరకు అదే ఆసక్తి కలిగి ప్రయాసం మనం ముందుకుపోతే సమస్త విధమైన కార్యాలు ఆయన చేస్తాడు మన ద్వారా ఆయన నామానికి మహిమ సమస్త జనులు ప్రభుని తెలుసుకుంటారు శిష్యులుగా చేయాలా సో వాటి ప్రకటించి అనేక జీతాలను ప్రభు దగ్గర తీసుకొని రావాలా అందుకు మనం ఆయన సెలువు మరణం నుంచి చూడాలా అంటే ఆయన సెలువు మరణం ఆయనతో పాటు సెలవు పెట్టడం అంటే ఆయన ఏరితిగా తన జీవితాన్ని త్యాగం చేసుకోవడం మన ప్రభు అట్టని మన జీవితాలు త్యాగం చేసుకొని ఆయన కొరకు రోషం ఈ లోకంలో మనం జీవించాలా కాబట్టి ఆయన రాక తొరుగుంది కాబట్టి మన ప్రతి మనం సిద్ధం కాదు ఆయన కొరకు ఈ లోకంలో మనం జీవించు ముందుకు పోవాలి ఒక వాక్యం చూసి నేను చూడండి పిలుపులు రాసిన పత్రికల నుంచి మనం ఒక వాక్యం ఏం చూస్తున్నామంటే మూడో అధ్యాయం ఏడు వచ్చిన అయిన నేను ఏవేవి నాకు లాభకారమైందనో వాటన్నిటిని క్రీస్తు నిమిత్తము నష్టంగా ఎంచుకుంటుంది కాబట్టి పతిది ఆయన నష్టపర్చుకున్నాడు అపోస్తుల కారంగా మనం చూస్తే చూడండి బందకములు శ్రమలో నన్ను అపూస్తల కారంగా అధ్యాయం ఇరవై మూడు ఇచ్చినను శ్రమలను నాకు కాచుకును అవని పరిశుధాత్మ పతి నాకు సాక్ష్యం ఇచ్చినని నాకు తెలియను చూడండి అన్ని తెలుసానికి అయినా కానీ దేవుని స్వ అధ్యాయం నుంచి ఇరవై ఇరవై మూడవ నుంచి ఇరవై ఎనిమిది వచ్చిన తర్వాత ఆయన ఎలాంటి చేశాడు అనేది మన కలదు కానీ ఒక్క వాక్య నేను చూపిస్తాను చివరికి ఏం జరుగుతుంది అన్నప్పుడు ఈరోజు సంఘము ఎట్లా ఉంది ఏ రీతిగా సంఘం అంటే పౌలు ముందుగానే చెప్పిడు ఇంత భయంకరంగా సంఘం ఉండబోతుందని కానీ ఈరోజు నేను కళ్ళారని చూసినాను కళ్ళార చూడగలుగుతున్నాను మనవన్నీ ఎందుకంటే మనం అప్పుడు చెప్పి నిన్న ఆయన కానీ చూడండి ఇరవై అపోసిల్ కాలం ఇరవై అధ్యాయము ఇరవై తొమ్మిదో పౌలు తన చివరి మాటలు చెప్తుంది అక్కడ ఆయన మరణిస్తాడు దగ్గర పడిపోయిందని మరణం కాబట్టి ఇరవై అధ్యాయం ఇరవై నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేల్లో మీలో ప్రవేశించడం నాకు తెలియను అని చూసిన ముందే వారు మందను కనికరింపరు ఎక్కడ చెప్పండి కనికరం ఈరోజు వాళ్ళకు వాళ్ళ ఆత్మలు ఘోషిస్తని వాళ్ళు ఏ రీతి ఆత్మస్థిస్తుందంటే పక్కన పెట్టేసి నీ డబ్బులు నీ లెక్కలు నీ కండిషన్స్ అన్ని నువ్వు పెట్టుకో నీ ఒక సంఘము పిలిచి వాక్యాన్ని పిలిచి వాళ్ళు ఏం చేశారంటే మళ్ళీ ఏమనుకున్నారో ఏమో తెలియదు వాళ్ళు ఏం చేశారంటే మాకు లెక్కలు తీసుకోవాలా చెప్పేసింది తర్వాత దేవుడు ఆదేశిన ప్రభావితం ఎక్కడ పోవాలంటే ఊహించిన రీతిగా ఇంకొక స్థలానికి దేవుడు నేను అక్కడ విన్నారు వాళ్ళు వాక్యం ఎంతో మంది జనం వచ్చిందో అందరూ ప్రభు రక్షణ సందేశం విన్నారు అన్ని విధాలకు ప్రభు మాట్లాడిండో వాళ్ళ జీవితాలు మార్పు సాక్ష్యం ఇచ్చింది వాళ్ళు అయిపోయిన తర్వాత ఇది నేను తరుచుగా ఎక్కడ పోయినా జరుగుతుంది మహిమ ఎందుకంటే ఆయన మహిమ ఆయన నామం మహిమ పచ్చబడాలా అది ఒక పాత్రలాగా ప్రభు మనం వాడుకో మనం లేదు చూడండి నేను వెళ్ళిపోయిన తర్వాత వారు క్రూరమైన తోడేలు మీరు ప్రవేశించండి నాకు తెలియను వారు మందను కనికరింపరు మరియు శిష్యులను తమ గంట పెట్టుకొని పోవాలని వంకరు మాటల్లో పలుకు మనుషులు మీలోనే బయలుదేరతారు ఈ రోజు మేర లేదా సంఘంలో మీలోనే అంటే మన మధ్యలోనే బయలుదేరతారంట వంకరు మాటలు చెప్పితోంది అంటే మందర కనికరింపే కాదు గొర్రెల ఖాయం అంటే గొర్రెలు కోసుకుని తింటున్నారు చూస్తామని ఏడ్చికి వెళ్ళి గ్రంథంలో అంత భయంకరంగా ఉందంటే ఊళ్ళో పరిస్థితి ఏం ఒక పాస్టర్ చెప్తుండండి మాతో పాస్టర్స్ రావాలంటే ఏమంటారు మంచిగా మర్యాదలు చేయాలంట తర్వాత వాళ్ళకి ఏమాత్రం కొంచెం లోటైనా కానీ వాళ్ళు ఒప్పుకోరంట ఎంత చెప్తుంటే మాకు ఎంత దుఃఖం అనిపించిందో చూడండి ఆ పాష చెప్తున్న ముసలాయన్ అయినా చూడండి ఆయన చెప్తుంటే అంటే మాస్టర్స్ ఈ రీతికి ఉన్నారయ్యా అని చెప్పి అందరం చెప్తుంటే చూడండి అలాంటి వాళ్ళు దానికి భిన్నంగా దేవుని పరిచయానికి ఎక్కడ ఉండాలని చెప్పి ఆయన చూస్తే అందుకోవాలి యాక్సెప్ట్ చేసిన రామ్మని చెప్తున్నారు సంఘాలకి పరిషత్ విషయంలో చూడండి ఎందుకంటే అందరూ చెప్తున్నారు ఈ బోధలో ఇంత ఇంతకాలం ఎంతో మంది కానీ నువ్వు చెప్పే బోధ కొత్తగా ఉంది కానీ ఎవరు మేము ఎప్పుడు వినలే సంగతులు అని సాక్ష్యం ఇస్తున్నారు ఒక్కొక్క రీతిలో సాక్ష్యం ఇస్తున్నారు అంటే ఆ పాషకు అర్థమైపోయింది వీళ్ళు నిజమైన సేవకులంటే వీళ్ళే అంటే ఆయన అన్ని అనుభవాలు విషయంలో ఫాస్ట్ చట్టంలో ఈరోజు మీ మిగతా వాళ్ళు చూస్తే వాళ్ళకి భిన్నంగా ఉంటే నిజంగా వీళ్ళు దేవుని వాక్యం ఎటువంటి వాక్యం ప్రకారం చెప్పాలని ఆయన గ్రహించలేదని అందుకు ఆహ్వానాలు వస్తున్నాయి ఒకరి నుంచి ఒకరికి చూడండి అది దేవుని కృపణ కాదా అంటే వాళ్ళ కనులు ఇవ్వబడుతున్నాయి ఆ సంఘ కాపు కనులు ఇవ్వబడుతున్నాయి సత్యం గ్రహించగలి అందుకు దేవుని నడిపిస్తుంది ఆ చూడండి మనకు పోకపోతే మనము అవి కార్యం జరగవు చూడండి ఆయన తెలుసు ఎక్కడ నడిపేలా ఇప్పుడు నడిపేయాలని దానికి మనం కనిపెట్టుకోవాలా మనం పోతేనే ఉండాలా అయితే ఇక్కడ చెప్తుండే ఆయన ఇరవై ముప్పై వచ్చంలో మరియు చుడు వారు మందన కనికరింపరు మరియు వాళ్ళు తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటల పలుకు మనుషులు మీలోనే బయలుదేరు కావున వారు నేను మూడు సంవత్సరములు రాత్రి కన్నీరు విడిచూ ప్రతి మనుషుని మానక బుద్ధి చెప్తున్న జ్ఞాపం చేసుకొని మెలకువగా ఉండు కాబట్టి మనం అనేక నిద్రపోతున్నారు ఇప్పుడు మనము వాళ్ళని మేల్కొలక లేపాల వాళ్ళని మీద ఉపద్రమం రాబోతుంది ఇప్పటి నీ జీతం మార్చుకొని డ్యూటీని చక్కబెట్టుకో అని మనం కేకలు వేస్తూ వాళ్ళు మేలుకెళ్తూ పోతున్నాం అందుకు మనకి ఎన్నో అటాక్స్ ఉంటాయి ఆటంకాలు ఉంటాయి అందరు ఏకమై పుస్తకలు మన మీదకి తిరుగుబాటు చేస్తారు అయినా సరే ఆ పుస్తలు ఏం చేసిండ్రు ఎట్లా మాట్లాడి ధైర్యంగా అట్లనే మనం కూడా మాట్లాడతాం తర్వాత హోషే గ్రంథంలో ఉంది ఈ యాచకులు ఈ పాస్టల్సీలంతా సర్పము తేలు గొప్ప జనం మోసం చేసి చివరికి వాళ్ళు తెలుసుకున్నప్పుడు వాళ్ళ గల్లాలు పట్టుకుంటారు చొక్కాలు పెట్టి ఇంతకాలం మనం మోసం చేసిండు మీరు మీరు అబద్ధం చెప్పినారు మా కానీ అప్పుడు బయటకు వస్తారు మనం చెప్పే బోధమే అది ప్రవచనం ఉంది హోషే గ్రంథంలో సర్పముల తేలును పాముల తేలు ఎట్టి ఎత్తి పట్టుకున్నారంటే పాముల తేలును పైకి లేచి చూస్తే ఏం లాభం వాళ్ళ బోధ ఇది అబద్ధం అని ఎత్తి చూపిస్తూ ఉంటాం మనం ఇది అబద్ధం చెప్తున్నారు మీరు ఎంతకాలం మోసగించాలని చెప్తే అప్పుడు గొప్ప జనం వాళ్ళ నుంచి బయటకు వస్తారు చూడండి అది ప్రవచనం అది నెరవేర్తుంది దేవుడు ఎన్నో సంవత్సరాల మనకి ఈ కేబీపీఎం నాకు ఇప్పటికీ జ్ఞాపకం ఉందడు వాక్యం చూడండి కాబట్టి అది నెరవేరాలా అది ఖచ్చితంగా నెరవేరుతుంది ఎందుకంటే వాటి మీద మనకు అధికారం ఇచ్చింది గొప్ప జనాన్ని మీద సర్పంచ తేలుకు అధికారం ఇస్తే సర్పంచ తేలు మీద సైతాన్ని బలం మీద దేవుడు మనకు అధికారం ఇచ్చి మన దేవుడు పెట్టాడు వాడు వాడి అధికారం మీద మనకు అధికారం ఇచ్చింది ఎందుకు తెలుసా గొప్ప జనాన్ని బయలుదేరడానికి వాళ్ళ అబద్ధ బోధని రూల్పిస్తుంది తేములు తేలును పాములు ఎత్తుపట్టుకున్నంటే వాళ్ళ బోధలు మీరు అబద్ధం చెప్పారు ఈ రోజు నేను కళ్ళతో చూశాను నేను ఆ వాక్యం నెరవేరుతున్నాను అక్కడ అందుకు కొంతమంది స్పందిస్తున్నారు వాక్యానికి భయం బయటకు రావాలంటే చూడండి కానీ వాళ్ళు బయటకు తీసుకోండి వాళ్ళు మనం అంత ఈజీ కాదు కానీ ప్రొగ్రెస్ ఆయకుడు మనకి కాబట్టి అబద్ధ బోధన మనం చూపించాలి మనుషులకి మీరు ఇంతకాలం మోసగించారు సంఘాన్ని కానీ మనం చెప్పినప్పుడు అప్పుడు బయటకు వస్తారు వాళ్ళు వాళ్ళు వాళ్ళంతా అప్పుడు వాళ్ళు వాళ్ళ వాళ్ళు ఏం చేసి ఇంతకాలం ఎంత మోసగించిన మనుషుల్ని అప్పుడు వాళ్ళకి సిగ్గుగలదు అప్పుడు గొప్ప జనం బయటకు వస్తారు అందుకు దేవుడు నిన్ను నన్ను అందరినీ ఆదీతంగా ఏర్పరచుకుంటాడు దాని తగినట్టు మనం ముందుకు పోవాలా అందుకు శక్తికి మించిన ప్రయాణమన్నాడు మీ శక్తికి మించినట్టు నువ్వు జైలో కదా మరి ఎవరు ఇలా దానికి మించిన శక్తి ప్రవ్వే ఇవ్వాలా కాబట్టి ఆయన శక్తి పట్టుకొని మనం ముందుకు పోతుంటే సమస్త కార్యాలు దేవుడు మన ద్వారా చేస్తున్న ఆయన నామానికి మయమొస్తుంది కాబట్టి అలాంటి సేవలో ప్రభు మనం అందరినీ నడిపించాలని ప్రార్థన చేస్తాం పరిశుద్ధులకు దేవా మా ప్రియ పర్లోకి తండ్రి మీకే స్థుతులు శ్రోతాలు అర్పించుకుంటుందన్న గొప్ప దేవ ఈ గడిచిన కాలం అంత ప్రభావ మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడైన మీ యొక్క మధ్యాహ్న సమయంలో అయినా మాకు అందించినట్లయినా అవును ప్రభు ఈ లోకం ఎంత భయంకరమైన పరిస్థితులు ఉంది ప్రభా అయినా పాత నిబంధన కాలం ఆ రీతి ఉంది కాల శిశుల కాలం ఈ చివరి కాలం మరీ అన్యాయం ఇది అంతకంతకు దిగజారిపోయిన ప్రభావ ఈ లోకం అయినా పాపము పరిపక్కం ఎంత భయంకరంగా ప్రభావ మీ బిడ్డలను వాళ్ళు హింసిస్తున్నారైనా బంధకాలు వేసిన అయినా గూళ్ళు కట్టి ప్రభావాళ్ళు చరణ్లు ఎక్స్పెట్టేసింది ప్రభావ గొప్ప జనాన్ని అయినా మీరు చూపిస్తున్నారు మీ కాలతోని కాబట్టి వాళ్ళు బయట తీసుకొని రావాలా కూడా మీరే మాకు మార్గం చూపించే దేవుడు ప్రభావ సర్పంలో తేనులు ప్రభ మోసగించి అబద్ధాన్ని ప్రకటించిన వాళ్ళు మబ్బెడుతున్నాయి ప్రభావా చెప్పినారు ప్రభ ఒకనొక దినం వాళ్ళు గుట్టు బయటకు రావాల్సిందే బది బట్టలు కావాల్సే ఔషధ గందలు చూపించిన వాక్యం యాజకులు సహితం ప్రభావాలందరూ వాళ్ళు గల్లాలు పట్టుకుంటారు ప్రభావా మీరు అబద్ధం చెప్పిన అప్పుడు వాళ్ళు బయటకు వస్తారు ప్రభావా ఎందుకంటే మేము చూపిస్తాం ఎందుకంటే పాముల తేలు అబద్ధ బోధన ఎత్తి చూపిస్తామని అబద్ధం అని రుజువు చేస్తాం ప్రభు అందుకు అప్పుడు బయటకు వస్తారు గొప్ప జనం ఈ లోకం అప్పుడు గుడ్డి తల నుంచి బయటకు వస్తారని అప్పవర్కలు గుడితనలేనే ఉండవాలి కాబట్టి ఆ గుడ్డి వర్కలను తెలుస్తే ఈ లోకంలో మేము తీసుకొచ్చిన నైనా కాబట్టి మేము అదే ప్రయాసంతో మేము ముందు పోవాలా అనేకలు మీకు చెంత నడిపించాలా ప్రభావా మాలో ఏ గొప్పతనం లేదు ప్రభావ దేనికి పని కలిని మమ్మల్ని ప్రభావ మీ విడదలు ఏర్పరుచుకున్నారైనా హాస్యం నుండి దత్తపుత్రులుగా స్వీకరించి మీకు సొంత కుమారులుగా మీరు మమ్మల్ని తయారు చేస్తున్నారేనా మీకు పరిశుదాత్మ అభిషేకాన్ని మాకు అనుగరించినారు కృపవాలను మాకు ఆత్మ ఫలాలు మీరు మాకు మీ మన కొరకి వాటి ప్రాబ్లం ఆ రీతి మమ్మల్ని నడిపించమని ఆదిష్టమైన గొప్పదేవా ప్రతి క్షణం మేము మీతో పాటు సిరువైబడి ఉండాలా ప్రభావ మీరు మాలో జీవిస్తున్నారు ప్రభావ కాబట్టి మేము జాగ్రత్తగా జీవించాలా మీ వల్లే జీవించాలా మా ఎటువంటి బలహీత ఉండదు ప్రవ్వా ఒకవేళ ఉంటే ప్రభావ ఈ వాక్యం ప్రకారంగా వాటి సరిజీమని ప్రార్థిష్టం వాటి క్షమించి ఇంకా బలపచ్చి నడిపించమని ప్రార్థిస్తాం అని ముందు ముందుకోవాలా ప్రభావ తండ్రి మీరే మాకు సాహికులు ప్రతి దిన సంపూర్ణంగా ఎదురుతూ ఉండాలి ప్రభ ఒక దినండించి ఒక దినవని ఆ రీతి మీద మేము మేము పోత ఉండాలి ప్రభావాలు మనం ఇంకా మెరుగుపచ్చండి మీ దైవికమైన జ్ఞానంలో ఇంకా మేము అభివృద్ధి పొందాలి మీ జ్ఞానం మాకు కావాల ప్రభావ మీరు మాకు కావాల ప్రభావ ఈ లోపల మా ఏదక్కలేదు ఆ హృదయం మీరు ప్రభావ మమ్మల్ని నడిపించి ప్రతి చోటు మీ కొన్ని అందరినీ సాక్షులు పెట్టుకుని మీరు ఆ కొరకు మనం అందరూ సిద్ధపచ్చుకోమని ప్రభావ ఇంకెంతమంది రాలేదుగా పరిశుద్ధుడ పరిశుద్ధుడ ప్రేమ కలిగిన దేవ కృప కలిగిన తండ్రి జీవం కలిగిన తండ్రి ఏ సయ్య నికే వందనాలు తండ్రి ప్రభా నికే స్తోత్రములు ప్రభ అవును తండ్రి ప్రభానైనా తండ్రి నా తలంపులు మీ తలంపులు వంటివి కావు నా త్రోవలు మీ త్రోవలు వంటివి కావు అని చెప్పినావు ప్రభా కాబట్టి ప్రభా నీ తలంపులకు చోటిచ్చి నీ మార్గంలో నడిచినప్పుడే ప్రతిదీ ప్రభా నీకు మహిమకరంగా జరుగుతుంది ప్రభా కాబట్టే ప్రభ ఎక్కడ మా స్వబుద్ధిని మేము ఆధారం చేసుకోకుండా తండ్రి ప్రతిదీ నీ అధికారానికి ఎప్పుడైతే మేము అప్పజెప్పుకుంటామో అప్పుడే మా మార్గము త్రోవ మీరు ప్రతి విషయంలో సరళం చేస్తారన్నారు ప్రభా కాబట్టే ప్రభా నాయన మా ప్రాణము ఆత్మ శరీరము ఎప్పుడైతే నాయన మీరు ఎట్లా ఈ లోకంలో నాయనా మీరు సమర్పించుకున్నారో ప్రభా మీరు కలిగిన మనస్సు హృదయం మాకు ఆ రీతిగా ఉంటే ఆ రీతిగా మాలో సమర్పణ నీ పట్ల ఉంటే ప్రభా ఇక మీదట మాలో జీవించేది మీరే ప్రభా ఎప్పుడైతే ప్రభా ఈ రోజైతే ప్రభా ఆయన మమ్మల్ని నీకు సజీవ యాగంగా సమర్పించుకున్నామో ప్రభా అప్పుడే తండ్రి మా జీవితాలు సమాధి చేయబడిన జీవితాలు ప్రభా ఆ జీవితంలో క్రీస్తు ఉదయిస్తాడు ప్రభా కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ప్రభా ఏ ఊరు ఏ ప్రాంతం వెళ్ళినా ఎంతటి గనులైనా కావచ్చు ఎవరైనా కావచ్చు ప్రభా ఎంత సేవకుడైనా కావచ్చు ఎవరైనా కానీ ఆ మోకాలు వంగాల్సిందే ప్రభా నువ్వు మాట్లాడితే వాళ్ళ నోటుతో వాళ్ళు తప్పుని ఒప్పుకోవాల్సిందే ప్రభా కాబట్టి ప్రతి మోకాలు నీ ఎదుట వంగుతుంది ప్రభా ఎందుకంటే నా ప్రభా తండ్రి మాలో ఉన్నది మీరు ప్రభా మీ ఎదుట ఏది నిలవలేదు ప్రభా ఎలాంటి కఠిన రథమైన కదిలిపోవాలా ప్రభా నయన సృష్టి కూడా తలకిందలవాల ప్రభా అలాంటి వాక్ శక్తి ఉంది ప్రభా కాబట్టి నీ యొక్క వాకుతోనే సృష్టిని సృష్టించిన ప్రభా అలాంటి వాకు బయటకు వెళితే ప్రభావ వాళ్ళు ఎవరైనా కానీ ప్రభాయన నైనా వాళ్ళు ఎంతగైనా కప్పిపొచ్చిన ఏదైనా కానీ అది బయటకు రావాల్సిందే ప్రభ కాబట్టే ప్రభాయన తండ్రి నేను ఎప్పుడు ప్రభాయనా నీ తలంపులకే చోటు ఇవ్వాలా మా జ్ఞానం నాయన మా బుద్ధి మేము ఆధారం చేసుకోకుండా అన్ని నీకు అప్పజెప్పుకోవాలా ప్రాభ అప్పుడు ప్రభా నీ ప్రభలో నడిచినప్పుడే నీకు మహిమకరంగా మేము చేయగలం ప్రభ ఆ రీతిగానే మా పిత్రులందరూ చేయగలి చేయగలిగినరు ఇప్పుడు మేము చేయాలా ప్రభ ధైర్యంగా నీ ఎదుట మేము నిలబడాలా ప్రభా తండ్రి ఆ దినం ప్రభ కాబట్టి మాలో ఎలాంటి శరీర సంబంధమైన గుణగణాలు ఉండడానికి వీల్లేదు ప్రభ ఎంతో తగ్గించుకొని మేము ముందుకు పోవాలా ప్రభ నాయన ఆయన మేము ఎంత ముందుకు వెళ్ళినా కానీ మాలో ఏమాత్రం ప్రభ అహం కానీ గర్వం కానీ గొప్పతనం ఎందుకంటే మాకు గర్వం గొప్పతనం అవి సమాధి చేయబడిన జీవితాలకు అవి ఏం అవసరం లేదు ప్రభ మీకు రావాలా మీ నామానికి రావాలా ప్రభ కాబట్టే ప్రభ నాయన మేము నాయనా తండ్రి అనుదినం నీ కొరకే ప్రయాసపడాలా ప్రభ కాబట్టి నాయన నన్ను బలపరచు అని నిరంతరం నిన్ను బలపరచాలా నిత్యము మా దీపం వెలగల ప్రభ ఎట్లయితే ఒలి వల చెట్టు నుండి వచ్చిన నూనె పూస్తే నిరంతరం వెలగమన్నో ప్రభ ఈ రోజు మీరే ప్రభ మీరు మాలో నిరంతరం వెలిగితే ప్రతి చోట మేము నిన్ను బలపరచగలం ప్రతి విషయంలో నిన్ను స్ఫుతించగలం ఆనందించగలం మీ హృదయానుసారంగా మా జీవితాలను ప్రభ మేము మార్చుకొని మేము నడవగలం ప్రభ నిన్ను పోలి మేము నడుచుకోగలం నిన్ను పోలి మేము జీవించగలం నేను మీరు నాయన తండ్రి శత్రు అంతటి మీద ప్రభాయనా వాడు దుష్టుడు అన్యాయంగా తీసుకున్న అధికారాన్ని ఆదా మావలకా నుంచి మీరు తీసుకొని ఇప్పుడు మా కప్పచెప్పినారు ప్రభ మా నిర్లక్ష్యమైన జీవితం వల్ల మా సోమరితనం జీవితం వల్ల ఈరోజు ఆ అవకాశం దుష్టుడికి ఇవ్వకుండా ప్రభానైనా అది మీరు ఈ లోకానికి వచ్చే వరకు ప్రభానైనా మేము జయిస్తూ నాయన నీ ఎదుట నిలబడాలా ప్రభా కాబట్టి మాలో ఇంకా ఏమైనా శరీర బలహీనతలు ఉంటాయి ప్రభావ చూసే చూపులు కావచ్చు ఆలోచించే ఆలోచనలు కావచ్చు మా హృదయం మా మనస్సు మా నడవడిక మా బుద్ధులు ఏమైనా ఉంటే వాటన్నిటికీ మీరు స్వస్థత అనుగ్రహించి నా ప్రభా నైనా నడిపించండి ప్రతి విషయంలో మీరే మాకు తోడనండి సహాయం అనుగ్రహించండి ప్రభ ఎవరితో మాట్లాడినా ఎక్కడికి వెళ్ళినా ప్రతి విషయంలో ప్రభ నాయన నీ తలంపులకు చోటించి నీ మార్గంలో నడిచి మేము ముందుకు పోయేలాగా ప్రభ మా తలంపులన్నీ మీరు కొట్టివేసి మీ తలంపులు మా హృదయంలో ఉండాలా మాలో ఉండాలా ప్రభ అప్పుడే ప్రభ నువ్వు నడిచిన మార్గంలో మేము నడవగలము నేను నీకు నీ హృదయానుసారంగా మేము జీవించగలము అలాంటి మనసు మాకు ఉండగలదు ప్రభ కాబట్టి ఈ లోక సంబంధమైన ఆశలు అన్నీ మేము అసహించుకొని ప్రభ నిన్ను నిజంగా ప్రేమించాలా ప్రతి దినం నీ అందే మేము ఆనందించాలా సంతోషించాలా ఎట్లయితే దావిదునైనా కీర్తనలతో పద్యాలతో ప్రభా దినదినం ప్రభాయన నిన్ను మహిమపరిచిండో స్తుంచిండో ప్రభా అలాంటి జీవితం మాకు అనుగ్రహించి ప్రభానైనా నిన్ను గొప్పగా గణపరిచేలాగా ప్రభా నైనా మీరే మాకు సహాయం ఆయన ఆ రీతిగా మమ్మల్ని నడిపించండి వాక్యం మాట్లాడి బలపరిచినందుకు ప్రభా ఈ వాక్యం ఈ స్వరం మీ నించే నేను స్వీకరిస్తూ విశ్వసిస్తూ నా హృదయంలో భద్రపరచుకుంటున్నాను ప్రభా ఈ వాక్యం ప్రకారంగా నా జీవితం ఏమైనా సరి లేకపోతే ఈ వాక్యమే నన్ను శుద్ధీకరించి నన్ను కడిగి పరిశుద్ధ ముందుకు పోయేలాగున విన్న వాక్యం నా హృదయంలో నాటపడి ఫలించేలాగిన మీరే నాకు ఆయన తండ్రి సహాయం అనుగ్రహించమని నాకు తోడుండి నడిపించమని ప్రార్థిస్తూ నా జరేడైన యేసు ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి అమ్మే ప్రార్థించండి ఒక నిమిషం పరిశోధన బాగు తండ్రి మీకు వంద నాలు అయినా గొప్పదేవా మీకు కృతజ్ఞ తెలిసా ఇది నమంతా మీ సాంక్ష్యం నడిపించడానికి మీకు ఎంత బంధన ప్రభావ ఆత్మీయ జీవితంలో ఏ రీతిగా మీ ముందు కొనసాగులను మీరు మతం మాట్లాడి బలపరిస్తుంది మీకు ఎంత బంధనలు ప్రభావ ప్రతి ఒక్క రీతిగా ప్రార్థిస్తున్నాం నీళ్ళు మింపరించకుండా నిజ స్వరూపాన్ని వింపడించాలని నడిపించమని ప్రార్థిస్తున్నాం అంతరంగా వంద తన మళ్ళీ మమ్మల్ని మీకు వంద నాలుగు ఆ రీతిగానే మీ ముందు కొనసాగలను నడిపించాను ఇది నియమంత మీ సాంక్ష్యం నడిపించి సురక్షితంగా ఇంటికి చేర్చమని ఏ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మన ప్రభుణ యేసు కృషిక కృప సమాధాన నడిపింపు మనందరికీ శదాకాలం తోడైంది కాక ఆమె ప్రైజ్ లా